సుతం యశ్వ్రభ ప్రసూన్న దేవ ఈ దినం ప్రభ సహనం చేసి నడిపించం ఎంతమంది చూడలేకొన్నారు నా దీవ మాకు సజ్డుగు నిలబెట్టిన సజ్డైన దీవానికి దేవ ఆ కలవరిస్తున్న ప్రభ మా పాపని శాప రోగాలు భరించి తెలియసి లింగం ప్రగలక ప్రభ నా దీవానికి సుతం మమ్మల్ని జీంపి చేసిన యశ్వ్రభ నా దీవానికి సుతం చేసాం యశ ప్రభ ఇజ్రాయల్ ప్రసన్న ఈ రోజు మా దగ్గర దిగి అన్ని సంచరించండి మీ ఆత్మకరం బలంగా జరిగించండి ఆత్మ ద్వారా మీరు మాట్లాడండి వాక్యం ద్వారా పాట ద్వారా మీరు మాట్లాడకాలని గర్జించి దురాత్మను కాల్ చేసి ప్రస్తుత ఆత్మ సహాయం చేసి మాందర్ ప్రభ ఈ వాక్యం ప్రభ ధ్యానం చేయాలా ఇంకా లోతుల పోవాలా సరస్వతం నడిపించే మనిషిలో ప్రస్తుతం సార్ పాట పాడండి సర్వకృపాని దివ్రభువాచర సంతోషమా సర్వకృపాని దివగు ప్రభువా సకల చ రా సంతోషమా స్తోత్రము చేసిస్తూ తేదము సంత సముగని ను పొగడెదము స్తోత్రము చేసిస్తూ తేదము సంత సముగని ను పొగడెదము అల్లియా అల్లిలుయా అల్లియా అల్లెలుయా అల్లెలుయాని పాడదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నను రాక్షించితివి పరిశుధముగ జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి పరిశుధముగ జీవించుటకై పాపిని నను హల్లు ఆనందము తో ఆనందముతో ఆనందము తో సాగదను అల్పకాల శ్రమలనుభవితా అనదినము కృప నీచితి అల్ప కాల శ్రమలనుభవింప అనదినము కృప నీచితివి నాదు అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి నాదు అడుగు జాడలలో నాడుటకూ నన్ను పిల్లిటి అెలుయా అల్లు అల్లు అల్లు అల్లుయని పాడదను ఆనందముతో సను ఆనందముతో సాగిదను మరణ శరీరము మార్పునుంది మహిమ శరీరము పొందుటకై మరణ శరీరము మార్పునుంది మహిమ పొందుటకై మహిమాత్మతో నింపితివి మరణ భయములను తీర్చితి మహిమాత్మతో నను నింపితి మరణ భయములను తీర్చితి అల్లు అల్లు అల్లు అల్లు అల్లు ఎన్ని పాడను ఆనందముతో సాగిదను ఆనందముతో సాగిదను భువి నుండి శ్రేష్ట ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూవి నుండి శ్రేష్ట ఫలముగను దేవునికి నిత్య భోజనములొనుండినను ప్రేమించి కాయదనమిచ్చితివి భోజనములొనుండినను ప్రేమించి కాయదనమిచ్చితివి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా అల్లిలు యాయని పాడదను ఆనందముతో సాగను ఆనందముతో సగదను ఎవరు పాడని గీతమును ఏసుని గోచి పాడుటకై ఎవరు పాడని గీతమును పాడుటకై హేతు లేక ప్రేమించెను ఏసుకునే నేమివగలను హేతు లేకై ప్రేమించెను ఏసుకునే నేమివగలను అల్లు అల్లు అల్లు అల్లు అల్లు యాయని పాడెదను ఆనందముతో సగదను ఆనందముతో సాగదను కృపాని దివగు ప్రభువా సకల చరాచర సంతోషమా కృపాని దివగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్థుతించెదము సంత సముగని పొగడెదము స్తోత్రము చేసి స్థుతించెదము సంత సముగని ను పొగడెదము అల్లెలుయా హల్లిలుయా అల్లెలుయా అల్లిలుయా అల్లులుయాయని పాడెదము ఆనందముతో సను ఆనందముతో సను అలా థ్యాంక్ యూ అక్క అయినా నిన్నారూ నిన్నారూ ఏ నిన్నార తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగద నీ విను తిరుగా నిన్నే పూజితును ninne poojinthunu yesu ninne poojinthunu nevenu tiruga నిరసించ కసా నేవెను తిరుగా నీ సన్నిధిలో మోరి నీ మార్గంలో సాగ తిరుగా NINNE ARA DINTO NINNE ARA DINTO ESO NINNE ARA DINTO NEVENU TI RUGA NISAN NIDHILOMO నిరసి చకస నేవెను తిరుగా నిన్నే ధ్యాని నిన్నే ధ్యాని తును ఏసు నిన్నే ధ్యాని నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెద నిరసించక సా గెదా నీవేను తిరుగా నిన్నే ప్రార్థించును నిన్నే ప్రార్థిన్ యేసు సు నిన్నే ప్రార్థిను వెను తిరుగా ని సన్నిధిలో కరించి ని మార్గములో సాగదా నిరసించక సాగద a ah, ah, ah, nevenu tiruga nisani jhilu mokarinji nimargamulasa gedaa nirasinchakasagedaa a ah, ah, nevenu tiruga praise lord అన్న వర్డ్ అప్వరికన్నా ఇచ్చేసామన్నారు అన్న ఆఫీస్ లో ఉన్నాడంట సో ఒకవేళ అన్న జాయిన్ అయినా చెప్పేటట్లేదని చెప్పినాడు సో ఎవరికైనా ఆప్షన్ ఇచ్చేసామన్నా అక్కడ నీ బాయ్ ఇంబట్టలేదు రవన్న చెప్తున్నారు అక్క అసలు నీ బాయ్ ఇంత బి ఏం రవన్న మీకే బాత్రూమ్ చెప్పమంటు అక్క మేబీ అక్క బాయ్ ఇవ్వడలేదు సిస్టర్ చెప్పండి సార్ అక్కడ నీ వాయిస్ బ్రేక్ అవుతుంది మీరు ఆప్షన్ రవణకి ఇస్తున్నారు కదా రవణ మీకే వాక్యం షేర్ చేసుకోమని చెప్తున్నారు అక్క మేబీ అక్క నువ్వు కట్టే మళ్ళీ కాల్ గా జాయిన్ గా ఓకే సార్ కన్ఫర్మా కన్ఫర్మ్ అన్న ఎందుకంటే మీకే చెప్తున్నారు నాకైతే రవి అన్నట్లు వినబడ్లది మరి అప్పన్న వస్తా అన్నారు కానీ చెప్పనని అన్నారు ఒకవేళ చెప్పాలనుకున్నా చాలా డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పినారు అక్క మళ్ళీ ఒకసారి మాట్లాడు వినిపిస్తుందా ఇప్పుడు ఏం పడుతుంది రవా షేర్ చేసుకోమనండి వాక్యం సరే సార్ ఓకే సార్ ప్రెసిడెంట్ ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరలోకపు తండ్రి జీవం గల నా తండ్రి నీకెంతో వర్ణాలు ప్రభు ఈ గర్షణ కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినైనా మీ కృపలు మమ్మల్ని భద్రపరచుకునేందుక నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయి ఆ కృతజ్ఞతలు అర్పించుకుంటున్నా నీకు ఈ సాయంకాల సమయంలోనైనా మీ ప్రియులందరితో కలిసిన అయినా నేను స్థుతించలాగనా గణపరచలాగినా మీ యొక్క ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి నీకు ఎంతో వందలు ప్రవ్వ వాక్యంలో మీరు మాతో మాట్లాడని ప్రవ్వ మా జీవితాలు మా హృదయాలు సరిజండి ప్రవ్వ మాలో ఇంకేమైనా ఆయాసకరమైన జీవితం ఉంటే తొలగించండి మీ సంపన్నతులు నడిపించండి ప్రవ్వ మీకు పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రించండి వాక్యంలోని సత్యాన్ని మీ గ్రహించేలాగిన మా ఆత్మీయ నేతలు ఇప్పండి మీరు మాతో మాట్లాడండి ప్రవ్వ నా దేవా నా తండ్రి నీకెంతో వందాలు ప్రభా ఇక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినామైనా ఇక చివరి దినాల్లో ప్రభా మేము ఏ రీతిగా మీ కొరకు జీవించాలా ఏ రీతిగా మేము మీ కొరకు సాక్షిగా జీవించాలా ప్రభా చివరి వరకు నైనా మిమ్మను పోలి మేము విధంగా ప్రభా మేము ముందుకు పోలాగిన మీ కృపానుగరించమని వాక్యం ధ్యానిస్తున్న మీరు మాతో మాట్లాడమని మీకు పరిశుద్ధాత్మ నడిపింపు మీ సాయం మాకు అనుగ్రించమని ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తాం తండ్రి ఆ డ్ అందరికీ ఈరోజు మనం ఒక వాక్యాన్ని ధ్యానిస్తున్నాము ఈ వాక్యము ఫిలిపిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం ఈ అధ్యాయం అంతా కూడా ఏసు ప్రభు జీవన విధానానికి ఆయన గుణగణాలకి ఆయన మనసు ఏసు ప్రభు ఏ రీతిగా జీవించిండో ఎలాంటి ఆయన వెంబడించే ప్రతి ఒక్క బిడలు ఎలాంటి జీవితం కలిగి జీవించాలా లేక ఏసు ప్రభు ఏ రీతిగా చెప్పిండో ఆ మాటను మనం అనుసరించి మన జీవితాలలో అలాంటి గుణగణం ఉందా లేదా అనేది మనం పరీక్షించుకోవాలా ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఏసు ప్రభు ఒక మాట పౌలు ఒక మాట మీరు ఒకరు ఒకరు మధ్య జీవవాక్యం పట్టుకునే జ్యోతుల వల్ల ఉంటారని అక్కడ సనుగులు సంసాయనలు మాని ఆయన వాక్యాన్ని ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిలాగా మనం ఉండాలా అనే విషయాన్ని ప్రభు అక్కడ మనతో మాట్లాడతాడు ఈ అధ్యాయంలో మూల అంశం ఏసు ప్రభు ఒక శిరువు మరణం గురించి తర్వాత ఆయన ఎందుకు ఈ లోకంలో రావాల్సి వచ్చింది ఈ లోకంలో ఆయన ఒక శివుకుడిగా ఒక మానవులాగా ఈ లోకానికి వచ్చి ఆయన ఎలాంటి గుణగణాలు కలిగి జీవించిండో ఇక ఏడు గుణగణాలు మనం చూస్తాం ఈ అధ్యాయంలో కొద్ది దీర్ఘంగా కాబట్టి ఈ అధ్యాయంలో మనం ఏం అర్థం చేసుకోగలుగుతున్నాం అంటే ప్రతి ఒక క్రైస్తవ జీవితంలో ఏ హెచ్చరికన కానీ ఏదన్నా కానీ ఉన్నా మనం అరిత్తుకుంటే ఒకే మనసు కలిగి మనం ఉండాలా నీలో ఏరే మనసు ఉండడానికి వీల్లేదు ప్రతి ఒక్కరిలో ఎందుకంటే అపోస్తులందరూ కూడా వాళ్ళు వాళ్ళ సేవా జీవితం ఎట్లా జీవించారంటే వాళ్ళు ఇంటింట రొట్టె విరిచినారు అపోస్తుల సాహసంలో జీవించినారు ఐక్యత కలిగినారు ఏక హృదయము ఏక ఆత్మ కలిగి ఏక మనసు కలిగి జీవించినారు వాళ్ళు ఉంది ఒకటే ఆత్మ ఒకటే మనసు ఒకటే తలంపు ప్రతిదీ సమస్తం ఒకే భావంగా ఒకే కలిసి వాళ్ళు వాళ్ళ పరిచయ జీవించారు కొనసాగించినారు కాబట్టి అంత అద్భుతాలు జరిగినాయి అది ఏంది దాని యొక్క రహస్యం దాని యొక్క విధానం ఏంటంటే కేవలం ఏసు ప్రభు ఏ రీతిగా ఆయన నడుచుకున్నాడో అదే విధంగా వాళ్ళు పరిశుధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత వాళ్ళ జీవితమే మారిపోయింది వాళ్ళు ఎట్లా జీవించడో ప్రభుకర అనేది అపోస్తున్న పౌలు తన అనుభవంలోని ఏసు ప్రభు ఎలాంటి జీవితం జీవించండో ఈ రోజు నువ్వు నేను అలాంటి జీవితం జీవిస్తున్నావా లేక మనం ఏ రీతిగా ఉన్నామనే విషయము ఆ రీతిగా జీవించకపోతే ఆయన చిత్తాన్ని మనం ఎట్లా నెరవేర్చలేము కాబట్టి ఈ చివరి కాలంలో నీకు ఓర్పు సహనాలు అవసరం ప్రతి దశలో ఆయన నేను పరీక్షిస్తా ఉంటాడు ప్రతి దశలో నీకు ఎదురయ్యే ప్రతిది చులువును చిక్కున పెట్టి ప్రతి పాపాన్ని నువ్వు ఎదిరించాల గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ మేఘం వల్ల చిన్న చిన్న వాటికో మనము పడిపడానికి వీల్లేదు విశ్వాసమైన కర్త దాన్ని కొనసాగించేవారని యేసు ప్రభు అయిపోయి మనం చూడాలా ఎందుకంటే రాబోయే దినాల్లో బహుభయంకరమైన శ్రమల కాలం కాబట్టి పత్తి శ్రమలో ను విజయం పొందాలంటే ఏసు ప్రభు మనసుని కొండాలా ఎందుకంటే క్రీస్తు కలిగిన మనసు మనం ఆయుధంలాగా ధరించుకోవాలా తర్వాత మెట్టుకు సహోదరులారా మీరు క్రీస్తుని ధరించుకోమన్నాడు కాబట్టి ఏసు ప్రభును మనం ధరించుకుంటే మనలో ఎలాంటి గుణగణాలు ఉంటాయి అనేది మనం చూస్తాం అక్కడ ఫిలిప్ పత్రికలో ఇక్కడ ఒక విషయం మనం ప్రభు గురించి మనం చూసినప్పుడు ఆయన అంత గొప్ప దేవుడు తన దైవత్వాన్ని తన మహిమని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి సెలవు వేయబడ్డాడు మనందరి కోసం శిలువు మరణం పొందిండు ఆయన కాబట్టి అంత గొప్ప దేవుడు అంతగా తగ్గించుకొని తన జీవితం అంతా మన కొరకు దారబోసి శిలువులవే తన ప్రాణం పెట్టి మనకు విమోచన కలుగజేసిండు కాబట్టి మనం ఆయన బిడ్డమైన మనం కూడా పేరీగా ప్రభు కొరకు జీవించాలన్నప్పుడు చేస్తున్నప్పుడు మన జీవన విధానంలో అనేది మార్పు రావాలనే విషయము ప్రభు మనకు అవి వ్యాఖ్యలు అయితే పదకొండు రెండో అధ్యాయం మొదటి వచ్చంలో కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరికైన ప్రేమ ఎందు ప్రేమ ఎందు వలన ఏ ఆదరణైనను ఆత్మ ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాచలమైన ఉన్నాడు అలా కాబట్టి ఈ ఐదు గుణగాల్లో కొన్ని చూసినప్పుడు ఏసు ఏ హెచ్చరికైనా సరే నీకు దేవుడు ఎలాంటి హెచ్చరిక ఇచ్చినా ఏది ఇచ్చినా గాని ఆ హెచ్చరికను నువ్వు ప్రేమతో తీసుకోవాలా అది నీకు ఆదరణకరంగా ఉంటుంది దేవుని ఆత్మలో నువ్వు సాహసం కలిగి జీవిస్తావు ఆయన దయ నువ్వు పొందుకునవలవుతావు తర్వాత పట్ల వాచలు నువ్వు అని ఈ మాట చెప్తుంది అయితే మీరు మీరు ఏక ఏక ప్రేమ కలిగి కాబట్టి అందరిలో ఒకటే మనసు ఈ గుణగాణాలు కలిగిన ప్రభు ఏ రీతిగా జీవిస్తున్నాడో అదే రీతిగా మన జీవిత విధానంలో కూడా ఇలాంటి విధానాలు గుణగణాలు మనలో ఉండాలని చెప్తున్నావు ఏక మనసు ఉండాల నీ మనసు ఒకటే తిరిగి ఉండాల కాబట్టి ఒక దశలో మన మనసు ఎట్లుండదంటే అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది అన్నట్టు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటది అంటే స్థిరమైన మనసు ఉండదు అన్నట్టు కొంతసేపు ఏమో ఆ దేవుని వాక్యానికి అనుకూలంగా ఉంటుంది కొంతసేపు ఆ మనసు వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటుంది అన్నట్టు ఇది దైవికమైనది కాదన్న దైవికమైన మనసు ఒకే రీతిగా ఉంటది ఒకే భావం కలిగి ఉంటుంది ఇలాంటి గుణగణాలు మన లైఫ్ లో మన జీవితాల్లో ఉన్నాయో లేదా చూసుకోవాలా అయితే ఎందుకు పౌలు ఈ మాట చెప్తున్నప్పుడు ఏసు ఒకటే మనసు ఆయనలో ఒకటే గుణగణం ఆయన మారని దేవుడు ఏసు క్రీస్తు ప్రభు నిన్న నిరంతరం ఒకే రీతి గుణుడు కాబట్టి మన జీవితాలు కూడా ఒకటే రీతిగా ఉండాలా నువ్వు రక్షణ పొందినప్పుడు ఏ రీతిగా ప్రభును ప్రేమిస్తున్నావో ఈ రోజు కూడా అదే రీతిగా ఉండాలా తర్వాత మన జీవన విధానంలో కూడా మార్పులు రావాలి ఒక దశ నుంచి ఒక దశకు మనము ఎదుగుతున్నప్పుడే ఇవన్నీ మన మన మన జీవితాల్లో వాటిని అవలంబించుకున్నప్పుడే మనం సేవలో కొనసాగిస్తున్నప్పుడు ఏసు ప్రభును మనం ఆయన మనసు మనం కలిగిన వారం అవుతాం అయితే ఎందుకు ప్రేతు పౌలు ఈ మాట చెప్తాను ఇక్కడ అంటే ఈ ఎపిస్ ఈ ఫిలిపీ సంఘానికి అది లేదనా లేక దేని గురించి చెప్తాను ఒకటే భావం కలిగి ఒక దాని నా సంతోషం పరిపూర్ణం చేయమని చెప్తున్నక్కడ అంటే ఈ రీతిగా ఉంటే మీరు పరి నేను సంతోషిస్తా అప్పుడే నాకు పరిపూర్ణంగా సంతోషం ఉంటుందని చెప్తున్నక్కడ కాబట్టి సేవా జీవితంలో దేవుని సేవా జీవితంలో మనం ఉన్నప్పుడు ఇలాంటి మనసు మనం ఏక మనసు కలిగి ఉండాలా ఒకరి పట్ల ఒక దయాహృదయం కలిగి ఉండాలా అందుకే ఎపిస్ రాసిన పత్రిక నాలుగద్దని చూస్తే సమాధానమును బంధమును ఆత్మ కలిగించు ఐక్యత ఎందుకు కాపాడుకుంటే మీరు సాహసం కలిగి ఉండమన్నాడు ఒకరిని ఒకటి సహిస్తూ మీ పిలుపు తగినట్లు దీర్ఘ శాంతం కలిగి మీరు జీవించమని పావులు అక్కడ చెప్తా ఉన్నాను అన్నట్టు కాబట్టి ఈ ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే సాధారణంగా విశ్వాసులకు దేవుని బిడ్డలకి ముఖ్యంగా సేవకుల జీవితంలోకి ఇవన్నీ ఎదురైనప్పుడు నువ్వు ఎలా ఎలాంటి ప్రవర్తన కలిగి ఎలాంటి తలంపు కలిగి ఎదుటి మనిషిని నువ్వు నువ్వు ప్రేమించగలవు వాడికి ఆదరణ చూపించగలవు కాబట్టి ఆ రీతిగా ఉండకపోతే నీకు క్రీస్తు కలిగిన మనసు లేదన్నట్టు మన అంశం ధ్యానించే అంశము క్రీస్తు కలిగిన మనసు ఏంది మనసు అనేది మనం ధ్యానిస్తాము ముందుకు వెళ్ళినప్పుడు కాబట్టి ఆ మనసు మనకు లేకపోతే నువ్వు ఎప్పుడు కూడా మనసుని ప్రేమించలేవు ఏసు ప్రభు మనసు ఎక్కడుందంటే ఈ లోకం ఉంది ఆయన హృదయమే ఈ లోకం ఉంది ఆయన తలంపు పత్తిది ఈ లోకం ఉంది కాబట్టి ఎందుకు ఈ లోకంలో పాపంలో నశించిపోతున్నప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు దారబోసిండు శిలవ మరణం ఎక్కిండు ఆయన అంతగా తగ్గించుకుని తనని తాను ఎంటీ రిప్తునిగా రిప్తులుగా చేసుకొని ఆయన అంతగా తపించి ఆయన మహిమను ఇచ్చిపెట్టేసి ఈ లోకానికి వచ్చి తగ్గించుకొని ఈ లోకంలో జీవించాడు కాబట్టి సేవా జీవితంలో తగ్గింపు జీవితం చాలా ప్రాముఖ్యమైంది అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే ఆ నాలుగో మూడవ రెండవ వచనంలో ఆ మీరు ఏక మనసు నవ్వినట్లుగా కలిగి ఏక భావం కలిగి ఉండాలంట పత్తిది పత్తి దశలో తర్వాత ఆ నా సంతోషం సంపూర్ణం చేయమన్నాడు తర్వాత కక్ష చేతనైన రుధాతిచేతనైన ఏమి చేయక కాబట్టి కక్ష ఉంటది అని చెప్తున్నక్కడ కాబట్టి ఆ శివకుల్లో కూడా కక్షలు ఉంటాయి అని ఇది చాలా కష్టం ఇది వృధాతిచేతమైనను ఏమి చేయక ఏం చేయొద్దు నువ్వు నువ్వు కక్ష రావద్దు రుధాతి వృధాగా ఎవరిని కూడా నువ్వు ఏమంటానికి వేయలేదు నువ్వెవరు నీకు అధికారం లేదు కదా కాబట్టి వృధాతిచేత అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నంటే క్రీస్తు కలిగిన మనసు ఎట్లుంటుందని చెప్తున్నా అక్కడ ఆయన ఎవరైనా ఒట్టిగా అనడా ఎవరి మీద కక్ష పెట్టుకున్నాడా పెట్టుకోలేదు కాబట్టి ఈరోజు సేవా జీవితంలో కూడా పాస్టర్స్ లో కూడా అవన్నీ కనిపిస్తూ ఉంటాయి మీకు ఊర్లలో పోతే ఆ ఫీల్డ్ లోకి వెళ్తే మీకు తెలుస్తుంది వాళ్ళ విధానాలన్నీ తెలుస్తూ ఉంటాయి వాళ్ళ గురించి నేను తప్పుగా మాట్లాడతలేను ఎందుకు వాళ్ళు ఆ అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా నువ్వు ఆ రీతికి లేక దేవుని మనసు కలిగి అనేది దేవుడిని చూపిస్తూ ఉంటాడు నువ్వు కంపేర్ చేసుకోవాలా ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా అయితే ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే వృధాతి చేతంలో ఏమి చేయక వినయమైన మనసుగా లారి ఒక్కరినొక్కరు తనకంటే యోగుడు ఎంచుకోవాలంట ఇది కష్టమే మనుషుల్లో ఇప్పుడు నేను గొప్పవాడిని అనుకో ఎగ్జాంపుల్ ఇప్పుడు యేసుప్రభు అంత గొప్ప దేవుడు కదా ఆయన ఈ లోకానికి వచ్చి అంతకంతగా తగ్గించుకొని లోకంలో జీవించండు ఆయన ఆయన అంత గొప్ప దేవుడై ఉండి ఒక మనిషిలాగా ఒక స్వరూపం ధరించుకొని మనిషిలాగా బుట్టి ఈ లోకంలో ఆయన మనకు పరిచర్య చేయడానికి వచ్చింది కదా అది తగ్గింపు జీతం కాబట్టి సేవా జీతంలో ఉన్నప్పుడు హెచ్చు తగ్గులు అనేది ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కను వెజేలా యోగ్యుడేని ఎంచాలంట ఈరోజు అది లేదు క్రైస్తవ జీవితంలో నేను పెద్దవాడిని నేను ఘనంగా నేను మంచిగా నేను అన్ని విషయాలు నేను ముందున్న వాడిని అన్ని నాకు తెలుసు ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు అన్నట్టు అంటే నువ్వు ఎంత అనే లెక్కగా తీసేవాళ్ళు అన్నట్టు కాబట్టి ఏసు ప్రభులు అంటే గుణగణం ఉందా కాబట్టి సేవా ఉన్నప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలా మనం వాక్యం చెప్తానే ఉంటే ఎన్నో ప్రాంతాల్లో వెళ్ళి వాక్యాలు చెప్తా ఉంటాం కానీ ఒక దశలు అనిపిస్తూ ఉంటుంది మనం చెప్పే వాక్యము ఏసు ప్రభు నటించి వచ్చే ప్రతి మాట కదా అంతా ఆయన మనసులోకి వచ్చిన మాటలు కాబట్టి ఆ మనసులోకి వచ్చిన ప్రతి వాక్యము మనం ప్రకటిస్తున్నప్పుడు ఒక దశలో ఆ వాక్యాలు మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉంటాయి ఏ రీతిగా మన వాక్యం చెప్పి ప్రతి దశలో మనం ఏం చేస్తామంటే ఆత్మలో ఉంటాం వాక్యం చెప్పి నువ్వు ఎప్పుడైతే నువ్వు పక్కకు అదే ఆత్మలో నువ్వు అదే ఆత్మలో కొనసాగాల నువ్వు అదే మనసు కలిగి నువ్వు పోతా ఉన్నప్పుడు అప్పుడు నీ మనసు పరిపరిగకపోదనట్టు ఒక్కసారి నువ్వు ఆత్మలకు వెళ్ళి బయటకు అనుకో అప్పుడు ఏమైందంటే ఈ లోకావత్యపరమైన విధానాలన్నీ వస్తూ ఉంటాయి నువ్వు దేని గురించి అయితే ఒక సబ్జెక్ట్ గురించి నువ్వు వాక్యాన్ని ప్రకటించి నువ్వు బయటకు వెళ్తావో అదే వాక్యము నిన్ను నీకు ఎదురుగా వస్తా ఉంటది అది చాలా నా నేను చాలా సార్లు చూసినా లైఫ్ లో చూడండి ఎందుకంటే నువ్వు చెప్పిన వాక్యము అది నిన్ను నిన్ను అది నిన్ను హెచ్చరిస్తా ఉంటది ప్రతి క్షణం అయితే ఆ వాక్యం నీకు ఆ వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యానికి నువ్వు విధేత చూపించి దేవుడిని నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు కదా కాబట్టి ప్రార్థన చేసి మనం బయటకు రాగానే ఏం చెప్తాము దేవుని అన్ని అడుగుతాము అన్ని ఇచ్చిన ప్రభావ వందనాల ప్రభ అంటాం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైనా అన్ని సమస్యల బేదర అన్ని బాధల బేదర అని మనం చూడండి అంటే నువ్వు ఆత్మలో ఉన్నావు ప్రార్థించేటప్పుడు ఆత్మలో ఉన్నావు నువ్వు ఆత్మలోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నావు మళ్ళా శారీరకమైన తలంపులు శారీరకమైన జ్ఞానము అవన్నీ వస్తూ అన్నట్టు ఇది విశ్వాసలకు తగిన కాదు కాబట్టి ప్రతి ఒక్క మనిషి నువ్వు ఆత్మలోనే చూడాలా నువ్వు శరీరంగా చూడదు ఈ రోజు బలైంతుంది అన్నట్టు ఏ స్ప్రౌ కూడా చెప్పారు కదా పౌలు అంటాడు ప్రతి మేము ఆత్మలోనే తెలుసుకుంటాం కానీ శరీరంలో తెలుసుకోమంటారు అక్కడ కాబట్టి మేము శరీరంతో యుద్ధం చేయడం కానీ యుద్ధం చేస్తూ మా యుద్ధ మా యుద్ధపక్క శరీర సంబంధమైన కావు అంటాడు దుర్గములు గొప్పవి ఆత్మ సంబంధమైన కాబట్టి మనము ఆత్మ సంబంధమైన వాలం ఆత్మ సంబంధమైన వాని పోలిక చొప్పున రూపింపబడ్డ వాళ్ళం కాబట్టి నువ్వు ఆత్మ సంబంధమైన మనసు గలిగే ఉండాలా అది చాలా ప్రాముఖ్యమైందన్నట్టు ఈ మనసు ఎట్లా వస్తుందంటే ఏసు ప్రభు మనసు ఎట్లుంటుందంటే సువార్తలు ధ్యానించినప్పుడు ఆయన మనసు ఎట్లా ఉంటుందో ఆయన గుణగణము ఆయన ప్రవర్తన ఆయన జీవన విధానము పత్తి దశలో ఎట్లా ఉంటదో ఆ రీతిగా ఉన్నప్పుడే ఆయన మనసు మనకు ఉంటుంది కాబట్టి మనుషులు మాట్లాడినప్పుడు ఎవరన్నా శాస్త్రులు పరిశీలన ఆయన మీద వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడిండు మనం ఈరోజు సేవాజీతలు ఉన్నప్పుడు మనం ఎట్లా మాట్లాడుతున్నాం ఆ మాట వల్ల ఏమవుతుందంటే నీ సాక్ష్యం పోయే అవకాశం ఉంటుంది కొంచెం ఆత్మల నుంచి ఆవేశంగా ఆత్మలో ఎంతగా గంభీరంగా మనం ఉంటాం బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది నువ్వు చెప్పిన వాక్యం నువ్వే పాటించు అట్లా ఉండొద్దు మనమని వాక్యం చెప్తుంది ప్రతి ఒక్కరు అది ఒక్కరి గురించి కాదు అందరిని హెచ్చరిస్తుంది చెప్పేవాడిని హెచ్చరిస్తుంది వినే మీకు కూడా హెచ్చరిస్తుంది ఎవరు విన్నా హెచ్చరిస్తా ఉంటది అందుకు చెప్తున్నా అక్కడ యోగ్యమైన మనసు కలిగి ఉండాలంట కాబట్టి అది ఏందో నేను కొంచెం ముందుకు వెళ్ళినాక నేను చెప్తాను అయితే ప్రతి తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడాలంట అంటే నీ సొంత తలంపులు నీ సొంత కార్యాలు నీ సొంత విధానం మీదనే కాకుండా ఇతర కార్యములు కూడా చూడాలంటే ఇతర బాగోగులు కూడా చూడాలనే విషయం చెప్తుంది అక్కడ అక్కడ మనం ఏమర్థం అవుతుంది ఆత్మీయంగా అర్థం చేసుకుంటే మన సొంత కార్యాలు మన చర్చి సిస్టమ్స్ మన మన ప్రణాళికలో మన విశ్వాసులు మన బ్రదర్స్ మన సిస్టర్స్ లేక మనకి తెలిసిన వాళ్ళు వాళ్ళ సంబంధించిన వాటినే మనం చూస్తూ ఉంటాం అంటే మీ గురించి నేను చెప్తలేను ఈ లోకంలో ఉన్న కాబట్టి ఫిలిపీస్ రంగం ఉందేమో చర్చ వరకు చూసుకుంటూ వాళ్ళు వాళ్ళ సొంత వాళ్ళకి వాళ్ళు వాళ్ళకే వాక్యం చెప్పుకుంటూ వాళ్ళని వాళ్ళే బలపరుస్తున్నారేమో కానీ పౌలు ఏం చెప్తుంటే ఇతర కార్యములు కూడా చూడాలంటే ఇతరుల బాగులు కూడా చూడాలా కానీ ఇతరులకు కూడా నువ్వు వాక్యాన్ని ప్రకటించాలా నువ్వు నువ్వు కలిగిన ఈ ఆత్మీయతను ఇతరులకు కూడా నువ్వు ప్రకటించే వాళ్ళగా నువ్వు విషయం చెప్తున్నా ఇతర కార్యములకు చూడవాలి ఎందుకు ఎందుకు చూడాలంటే ఇక్కడ నుంచి మనం వాక్యం స్టార్ట్ అవుతుంది క్రీస్తు ఏ కలిగినా ఈ మనుషును మీరు కలిగి ఉండండి అంటాడు కాబట్టి ఆయన ఆయనకి ఆయనే కూడా కార్యం చూసుకోలే అయన స్వార్థంగా ఎప్పుడు లేడు ఏసు ప్రభు తను తానే ఎప్పుడు కూడా ఆలోచించలేదు ఆయన ఆలోచించే పత్తి విధానం ఆయన మనసు ఈ లోకం ఉంది ఆయన మనసు అంత వాళ్ళ మీద ఉంది ఎందుకంటే ఆయన ఆయన పోలిక చొప్పున తెచ్చేసిన ఆయన స్వరూపంలో తయారు చేసిన మనిషి తయారైనప్పుడు ఆయన తండ్రి హృదయం ఎంత వేదంతో కొట్టుకుంటా ఉంటుంది కాబట్టి ఆయన మనసుని కలిగి ఉంటే ఆయన ఆయన ఆయన వేదన మనకు అర్థం అవుతుంది అన్నట్టు ఆయన ఎంతగా వేదన పడిందో సిరు మీద ఎంత కొరకు పడిందో ఆయన మనసు మన కలిగి ఆ వేదన నిన్ను కూడా పట్టుకుంటుంది నీ కూడా ఆ వేదన ఉంటుంది నువ్వు ఆత్మలో ఉన్నప్పుడే నువ్వు ఆత్మలలో ఎప్పుడు ఆత్మలలోనే ఉండాలా కాబట్టి మనం ఏం చేస్తామంటే సెక్యురల్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతాం వర్క్ ప్లేస్లో బాగానే అన్ని వేధావిధిగా అయిపోతా అది కాదు విధానం నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా ఎక్కడున్నా కానీ నువ్వు ఎప్పుడు కూడా దేవుని స్మరణలోనే ఉండాలా నువ్వు ప్రకృతి సంబంధంగా మనం ఇప్పుడు కూడా మాట్లాడద్దు ఎందుకంటే సైతాన్ కూడా వాడు పొంచి ఉంటాడు నీ చుట్టుపక్కల కూడా నేను చూస్తాను నీ మాటలు ఎట్లా నేను వాక్యం చెప్తున్నాను నీ మా నా మాట ప్రవర్తన ఎట్లుంది అన్ని కనిపెడతా ఉంటారు అందుకు మనం చాలా జాగ్రత్తగా ఉండాల చూడండి ప్రతిదీ మనము ఈ వాక్యానుసారగానే మనం వాటిని ఫుల్ ఫిల్ చేసుకొని ముందుకెళ్ళాలనే విషయం ప్రభు చెప్తున్నా అయితే ఇక్కడి నుంచి మనం ఏడు గుణగణాలు ఏసు ప్రభు గురించి మనం చూస్తాం ఒక ఏంటి ఆ అన్నప్పుడు అక్కడ ఏడు గుణాల గణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అక్కడ చూడండి మీలో ప్రతి తన సొంత కాలాలు మాత్రమే కాక ఇతర కాలాలు కూడా చూడాలని అని చెప్తుంది కదా తర్వాత క్రీస్తు వేసు కలిగిన ఈ మనసు మీరు కలిగిన ఏ మనసు అది ఆయన మనుసెట్లుంది కాబట్టి పైన పైన దాని గురించి మాట్లాడుతున్నా లేకుండా కిందన్న వాటి గురించి మాట్లాడుతున్నా పైన అవి ఏం జ్ఞాపకం చేస్తుంది పైన ఒకటో నుంచి నాలుగు వచ్చిన ఏం జ్ఞాపకం చేస్తుంది ఐదో వచ్చనం నుంచి కింద వరకు ఏం వచ్చినాలో ఇవన్నీ ఏ రీతిగా పన్నెండు వచ్చిన వరకు ఏ ఏం జ్ఞాపకం చేస్తున్నాయనంటే చూడండి పైన ఉన్న వచనాలు దేవుని బిడలకి వాళ్ళ విధానంలో అలాంటి సహవాసులు ఉన్నప్పుడు నువ్వేం చేయాలా నువ్వేం చేయాలా ప్రభువులు పోలి నడుచుకునే విధానంగా ఉండాలని విషయం ఏక మనసు ఏక హృదయం ఏకాత్మ కలిగి ఉండాలి అపోస్తుల సేవలు నా సీక్రెట్ అదే కాబట్టి ఈ రోజు నీలో నాలో ఉన్న ఒకటే ఆత్మ అయితే నీలో ఉన్న గుణగణం నాలో గుణంలో ఒకటే ఉండాలా నువ్వు వేరుగా ఆలోచిస్తున్నావు అంటే వేరుగా నువ్వు చేస్తున్నావంటే నీలో అన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటి కాదని చెప్పడానికి వీలేదు ఏది దేవుని సంబంధమైన ఆత్మ దేది దేవుని సంబంధం కాదు అనేది మనం అర్థం చేసుకోవాలా దేవుని లోబడుతుంది దేవుని వాక్యానికి లోబడుతుంది దేవుని సంబంధమైన ఆత్మ దేవుని దేవుని మాటకు లోబడుతుంది దేవుని సంబంధం కానిది ఆత్మ ఏం చేస్తే దేవుని వాక్యానికి లోబడదు అది తర్కవాదములు పెడతా ఉంటుంది అన్నట్టు అప్పుడే మనం అర్థం చేసుకోవాలి దేవునిదా లేకుంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది లౌకిక ఆత్మనా అనేది మనం అర్థం చేసుకోవాలా అందుకే సేవకులతో మాట్లాడటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు ఎట్లా మాట్లాడుతుండో నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అని మనం జాగ్రత్తగా మాట్లాడాలా ఒక విషయం నేను జాగ్రత్తగా అర్థం చేసిన ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కల వాళ్ళ కూడా దేవుని దూతలు కాబదాలు ఉంటాయి కదా దేవుని దూతలు ఉంటారు వాళ్ళ పక్కన దేవుని దూతలు ఉంటారు కానీ ఎప్పుడు కూడా దూతలు మనతో పాటు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే ప్రవర్తన నీ విధానము నువ్వు ఎట్లా జీవిస్తావు ఏం చేస్తావు అన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు చూస్తా ఉండి నువ్వు గురించి నువ్వు అసహ్యంగా నువ్వు మాట్లాడేవనుకో నీవు మనసులో పెట్టుకుని మాట్లాడిన అనుకో అప్పుడు ఏమైందంటే వాళ్ళు తెలిసిపోతుంది అది ఏంది ఎట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళకు కూడా అసహ్యం పడుతుండదు అన్నట్టు చూడండి కాబట్టి ఇంకొక విషయం అర్థం చేసుకోవాలా ఆ పౌలంటాడు గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించిందని చెప్పాను అంటే నీ చుట్టూ పురాతన కాలమైన భక్తులు ఉన్నారు అపోస్తులు ఉన్నారు భక్తులు ఉన్నారు అందరూ నీ చుట్టూ ఒక మేఘం నీ చుట్టూ తన అన్ని వాళ్ళు చూస్తున్నారు పైనుంచి దేవదూతలు కూడా చూస్తున్నారు నీ పరిచర్య నీ నడవడి అంతా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి అందుకు మనం బహు జాగ్రత్త కలిగి ప్రతి విషయంలో మనం ఉండాలా అనే విషయం మనం ఎలాంటి లోపాలు ఉన్న వాటిని సరి చేసుకు మనం ముందుకు పోవాలా అది క్రీస్తు కలిగిన మనసు అంటే ఆ మనసు మనం పొందుకుంటే కానీ ఆయన చిత్తాన్ని మనం ఈ లోకంలో నెరవేర్చలేం ఆయన మనసు ఎట్లుంటుందంటే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తుంది ప్రతి ఒక్కరిని భరిస్తుంది ప్రతి ఒక్కరిని క్షమిస్తుంది కానీ అన్నిటిని భరిస్తుంది అన్నిటిని తాగుతుంది ఆయన ప్రేమ అట్లుంటుంది అన్నట్టు అది ఏసు ప్రభు మనసు కాబట్టి నువ్వు అన్నిటిని భరించగలుగుతున్నావు మనం కొన్ని భరించలేము అన్నట్టు కొంతసేపు మనం భరించినట్టు ఉంటాం అమాంతంగా మనము ఏదో అయిపోయిందని భయపడతా ఉంటాం కదా కాబట్టి ఆయన ఏ విషయంలో కానీ ఆయన చంచల మనసు లేదు కాబట్టి సేవకుల్లో సంచల మనసు ఉంటుంది నీ ఇప్పుడు ఒక రైతిగా ఉంటాం కొంతసేపు ఆయన ఇంకో రీతిగా మారిపోతా ఉంటుంది అది అది నిలకడమైన ఆత్మ కాదన్నట్టు అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు నిలకలేని ఆత్మ ఎంతసేపు ఉంటుంది ఉండదు అది అది స్థిరత్వం లేదన్నట్టు ఎప్పుడు ఎటు గాలి కొడితే అటు వెళ్ళిపోతుంది గాలి కొడితే అది వెళ్ళిపోతుంది అంటే దాని స్థిరత్వం లేదన్నట్టు స్థిరమైనది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటది కాబట్టి మన మనసు కూడా స్థిరమైన మనసు కలిగి ఉండాల ప్రతి దశలో నీకు ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ఏమొచ్చినా కానీ ప్రతి దశలో ప్రభుని పోలి మనం విషయం అయితే ఇక్కడ కొన్ని వాక్యాలు మనం చూస్తున్నాం మొదటి గుణగనం చూడండి చూడండి ఆయన దేవుని స్వరూపమై కలిగిన ఉన్నాడు ఆయన దేవుని స్వరూపం కలిగిన ఏసు ప్రభు దేవుని స్వరూపం కలిగినడు ఇది మనం అర్థం చేసుకోవాల మొదటి గుణగణం తర్వాత దేవునితో సమానంగా లేక మహిమను ఒక మనిషిలాగా మహిమను విడిచిపెట్టి ఒక మనిషిలాగా పుట్టిండు చూడండి తర్వాత దాసుని స్వరూపం ధరించుకున్నాడు తర్వాత నాలుగవది తను తను రిప్తునుగా చేసుకున్నాడు అంటే కంప్లీట్ ఎంపీ చేసుకోవడానికి ఏమి లేదన్నట్టు తర్వాత ఐదవది ఆయన అధిక ఆకారం మందు మనుషుడిగా పుట్టిండు మనుషుడిగా ఉన్నాడు ఆకారంలో ఒక మనిషిలాగున్నాడు తర్వాత ఆరోది సెలవు మరణం పొందినంతకు విధేత తర్వాత ఏడు గుణగణం తను తగ్గించుకున్నాడు ఈ ఏడు గుణగణాలు ఏసు ప్రభులో ఉన్నాయి అదే ఆయన మనసు ఈ ఏడు గుణగణాలు మనలో ఉన్నాయా నువ్వు సేవ చేస్తున్నాము సువార్త ప్రకటిస్తున్నావు అన్ని విషయంలో కూడా ఏ రోజన్నా కూడా మనము క్రీస్తు కలిగిన మనసు మీరే కలిగినమైన మాట చెప్పిపోతనుమే కానీ ఆయన మనసు ఏంది అనేది ఎవరు అర్థం చేసుకోరు ఆ రీతిగా ఇది ఆయన మనసు ఏంది ఆయన మనసు ఎట్లా దేవుని స్వరూపం కలిగిన వాడు అంటే ఆత్మీయ దర్శలు ఈ వాక్య అర్థం చేసుకుంటే నువ్వు దేవుని స్వరూపం కలిగిన వాడు అంటే దేవుని స్వరూపంలో నేను తయారు చేసిన ఆయన పోలికకి నేను మార్చుకుంటే నువ్వు దేవుని స్వరూపం ఆయన రూపం నువ్వు ఎవరిచ్చినది ఆయన ఇచ్చిన రూపం అయితే దేవునితో సమానంగా మహిమను విడిచిపెట్టిన ఆయనగా మనిషిలాగా పుట్టిండు మహిమను విడిచిపెట్టి అంటే దేవునితో సమానంగా ఉన్న ప్రభు అంటే ఆత్మీయ దశలో అంత ఆధిక్యత ఉన్న ఆయన ఏం చేసిండు ఒక మనిషిలాగా పుట్టిండు అన్నట్టు అంటే మీరు మీరు అర్థం చేసుకోవాలా ఏ స్ ప్రభు అంటాడు ప్రభు తండ్రి మొదటి నుంచి నీ దగ్గర ఏ మహిమ ఉందో ఆ మహిమను నేను నీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు అలాంటి మహిమ నాకు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాయని ప్రార్థిస్తాడు యహన్సు వార్తలో కాబట్టి నువ్వు అక్కడి నుంచి వచ్చినవాడు పరలోక నుంచి వచ్చినవాడు ఆయన స్వరూపం ఆయన పోలిక చొప్పు రూపించబడ్డవాళ్ళు ఏసు ప్రవి లోకంలో ఆయన ఎందుకు ఏ రీతిగా జీవించండు అవన్నీ ఎందుకు రాయాలా ఇక్కడ ఆయన ఆయన గుణగానాలు ఎందుకు రాయాలంటే అవన్నీ నువ్వు నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు కూడా అలాంటి జీవితం కలిగి జీవించడానికి అవన్నీ దేవుడు రాసిపెట్టాడు దాసుని స్వరూపం ధరించుకోండు కాబట్టి అంత గొప్ప దేవుడే అంతగా అన్ని అన్ని గుణగాణాలు కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవుని దాసుడు దేవుని బిడ్డమన్నప్పుడు దేవుని స్వరూపుల్లో నువ్వు రూపించబడ్డప్పుడు నీకు కూడా అలాంటి గుణగానాలు ఉన్నా ఉండాలని చెప్తున్నా అక్కడ దాసుల్లాగా మనం ఉండాలా నువ్వు దాసుడివే ఎవరైనా గొప్పవాడు కావచ్చు యజమాని కావచ్చు నేను దాసుడుగా ఉండాలని ఎందుకంటే నేను దాసుడిని నీ నీ పనిచేసేవాడిని అంటే అంతగా తగ్గించుకున్నాను మన ప్రభు దాసుని స్వరూపం ధరించుకోండు అంటే ఒక దాసులాగా ఒక రాజు దాసుల్లాగా మారిపోతే ఎట్లుంటుంది తను తను రిక్తులు చేస్తుంటే ఆయన ఏం కంప్లీట్ గా ఎంటీ చేసుకోవడానికి ఎలాంటిది పెట్టుకోలేదు అన్నట్టు మొత్తాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో ఒక మనిషిలాగా వచ్చిను కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కూడా నిన్ను నువ్వు కూడా రిక్తునిగా ఎంటీ చేసుకోవాలా నీలో ఎలాంటి బలహీనతలు ఉండటానికి వీలేదు ఎలాంటి విధానాలు ఏ అటాచ్మెంట్ ఉండడానికి వీలేదు వాటన్నిటి నువ్వు రిక్తునుగా చేసుకొని కంప్లీట్ మార్గం ప్రవేశించ పోరాడు అంటే ఇరుకు మంచి చాలా కష్టం దాంతో పాటు నువ్వు కొన్ని బరువులు వేసుకోకపోతే ఆ ఇరుకు మార్గం నువ్వు పట్టలేవు అన్నట్టు కాబట్టి నీకు ఎలాంటి నీళ్ళు ఏది ఉండద్దు అన్నట్టు సంపూర్ణంగా నువ్వు రిక్తులుగా చేసుకున్నప్పుడే ఆయన మనసు వాడు అన్నట్టు అంటే నాకు నాలో ఏం లేదు నాలో అంతా ఏ స్ప్రవే అన్నట్టు ఆయన ఆకారం ముందు ఉన్నాడు అంటే ఒక మనిషి ఆకారం ఉన్నాడు అంటే నీలాగా నా ఉన్నాడు ఆయన తర్వాత సెలవు పొందినంత విధాన చూపించే సెలవు మరణం గురించి మాట్లాడినప్పుడు అది భయంకరమైన శ్రమ ఈ సృష్టిలో ఉన్న పాపము ఒక్కసారే ఆయన మీద పడ్డప్పుడు అమాంతంగా ఆయన ఎంత భయంకరంగా పోలి వేసి ఆయన ప్రార్థించిన గ్యస్తమైన తోటలో అది భరించలేని ఆ ఉగ్రత పాత్ర ఆయన తాగిండు మన నువ్వు తాగగలవా ఆ మాట చాలా మంది ఆసు ప్రభు పక్కని కూర్చోవాలా అని జబోదయ కుమార్ల తల్లి వస్తుంది యోహోను యాకో అనుకుంటా ప్రవ్వా నీ రాజ్యంలో నా ఇద్దరు కుమారులు నీ ఎడమ పక్క ఒకడు కుడి పక్క ఒకటిని కూర్చున్నాక నా సెలవు ఏమంటే అమ్మ మీరు ఏం చెబుతు మేము ఏం అడుగుతున్నారో మీకు తెలియదమ్మా అంటే నేను బానే అడుగుతున్నాను అని చెప్తున్నామే అంటే నేను నేను తాగిన గ్రీన్లో నువ్వు తాగాలవు ఆ తాగతాం అంటారు నేను పొందిన బాపిస్తే మీరు పొందగలంటే పొందను సరే అన్ని చేస్తారు కానీ అది నా వశంలో లేదమ్మా నా తండ్రి ఎవరికి అనుగ్రహిస్తాడో వాళ్ళకే ఆయన అంతగా సిలువ మరణం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అంతగా ఆయన విధేత చూపించాడు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు తర్వాత అంత విదేత చూపించడంటే సిలువ మన్నము ఈ లోక పాపాన్ని అన్నింటిని భరించేదన్నట్టు కాబట్టి తర్వాత చివరిదిగా తను తాను తగ్గించుకోవటం కాబట్టి తగ్గింపు జీవితం చాలా ప్రాముఖ్యమైంది క్రైస్తవ జీవితంలో ఎందుకంటే రాబోయే దినాల్లో నిన్ను రెచ్చగొడతారు మనుషులు మతాలు రెచ్చగొడతా నేను కాబట్టి ఎందుకంటే దుష్టుడు వాళ్ళ దూరి నిన్ను రెచ్చగొడతా ఉంటాడు అప్పుడు నువ్వేం చేస్తావు రెచ్చిపోతావా పోవడానికి వీలేదు కాబట్టి ఆయన మనసు ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఆయన నువ్వు అంటావు ప్రవ్వా వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు తెలియదు ప్రవ్వా తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు ప్రవ్వ వీళ్ళని క్షమించమని చెప్పి ఏసు ప్రభు కాబట్టి ఆయన క్షమించే దేవుడు కాబట్టి నీలో కూడా అలాంటి క్షమించే గుణగణం ఉండాలా అనే విషయం చెప్తుంది అక్కడ ఇవన్నీ ఏడు గుణగణాలు ఏసు ప్రభులో ఉన్నాయి ఐదే ఆయన మనుసు దేవుని స్వరూపం కలిగి ఉంటాం దేవునితో సమానం ఆ భాగ్యాన్ని విడిచిపెట్టం అంటే సమస్తాన్ని ఆయన విడిచిపెట్టేసి ఇవన్నీ కలిగి ఈ లోకంలో జీవించిండు ఇది క్రీస్తు కలిగిన మనసు ఈ ఏడు గుణగానాలు నీలో నాలో ఉన్నాయా అనేది మనం పరీక్షించుకోవాలా ఎందుకంటే ఈ ఏడు గుణగాల్లో పత్తిది నేను వెంబడిస్తూ ఉంటది ఈ ఈ ఏడు గుణగానాలు నేను వెంబడిస్తాయి నీ సేవా జీవితంలో వెంబడిస్తాయి నీ నీ ఉద్యోగ స్థలం వెంబడిస్తుంది నీ మాట్లాడే తోటి సహోదరుల విషయంలో వెంబడిస్తుంది పత్తి దశలు వెంబడిస్తూ ఉంటది అవన్నీ నెరవేర్తాయి ఖచ్చితంగా శ్రద్ధకు మెసేపు అభిదనుగోల లాగా మనం ఉండి అగ్ని గుణంలో పోవటానికి కూడా మన సిద్ధంగా ఉండాలన్నట్టు అప్పుడు ఏమవుతుంది అగ్ని గుణంలో ని కానీ నీవు కాల్చదు అప్పుడు ఆయనకు మహిమ వస్తానట్టు అప్పుడు వీళ్ళ దేవుడు గొప్ప దేవుడిని సాక్షం ఇచ్చినా లేదా రాజు వీళ్ళ దేవుడిని మీరు పూజించాలా శ్రద్ధకు మెసేపు అభిదనుగోల దేవుడిని మీరు పూజించాలా అని ఆయన చాటింపేసినా లేదా చూడండి ఒక్క ముగ్గురు ఆ దేశాన్ని తారుమార్ చేసి నలుగురు ధాన్యులతో కూడా నలుగురు ఒకే ఒక నలుగురు బబులోని దేశాన్ని గడగడలాడించి వాళ్ళు ఎక్కడో బానిసలుగా కొనపోయిన వాళ్ళు బానిసత్వం నుంచి అరుషల నుంచి తీసుకొచ్చి వాళ్ళ దేశాన్ని పెడితే వాళ్ళు ప్రథమ స్థానంలో దేవుడిని నిలబెట్టి చివరికి రాజు కూడా దేవుని ఒప్పుకునే లాగే చేసిందంటే ఒక నలుగురు వ్యక్తులు ఆ రాజ్యాలనే గడగడలాడించి జీవము గల దేవుడి యుహోవాని ఆ కాలంలో వాళ్ళు ప్రకటించినప్పుడు ఈ లోకంలో ఎంతమంది క్రయిస్తవులు అన్నారు కొన్ని లక్షల మంది కోట్ల మంది క్రయిస్తోలు అన్నారు సేవకులు ఉన్నారు గల్లీకి ఒక సంఘం ఉంది గల్లీకి ఒక చర్చి ఉంది చర్చలు విస్తరిస్తున్నాయి కానీ సేవ లేదు అక్కడ చర్చలు విస్తరిస్తున్నాయి చర్చలు కట్టి ముందే చర్చలు కట్టి మా చర్చి నిండాల ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నారు ఇదేమన్నా న్యాయంగా ఉందా నువ్వు విత్తనం వేయకుండా పంట వస్తుందా నువ్వు కష్టపడిపోయి విత్తనాలు వేసి పొలము దున్ని విత్తనం వేసి దాన్ని నూర్చి దాన్ని కాపు కాసి దానికి కంచెట్టి అన్ని కాపాడుకుంటే నీకు పంట ఇస్తే అది తీసుకొచ్చి నువ్వు కొట్టలో నింపుకుంటావు నువ్వు ఏ కష్టం పడకుండా అందరి సంఘాలు నిండాలంటే అది ఏమన్నా బాగుందా ఈరోజు చేస్తున్న క్రైస్తులు అదే సమస్తమైన కార్యాలు చేయాలనే దేవుడిని పెడితే ముందోడు పెడితే ఆయన మన ఎడలు కలిగిన తలంపులు బహువిస్త వాక్యం చెప్తుంది అవి లెక్కకు మించి అంట అవి లెక్కకు మించి ఉన్నాయి కానీ అవి వివరించడానికి లెక్క సరిపోదంట అంత ఉన్నతమైన తలంపులు కలిగి దేవుడు మన పక్షంగా ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి ఈ లోకంలో మనుషులు ఏం చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తా ఉన్నారు వాక్యానికి విరుద్ధం కాబట్టి ఎన్ని చేసినా కానీ అనేది ఖచ్చితంగా నెరవేల్సింది కాబట్టి ఈ టైంలో మనం ఏం చేయాల దేవుని చిత్తం ఏందో తెలుసుకొని ఇప్పుడు మేము ఏం చేయాలా ప్రభ ఇక మీదట అనేది అట ప్రార్థన చేశాడిగితే దేవుడు చెప్తాడు ఆ రీతిగా మనం ముందుకు వెళ్తాం అన్నట్టు సరే అయితే చివరిగా నేను వాక్యం ముగిస్తున్నాను చూడండి అట్టి జనుల మధ్య మీరు జీవవాక్యమును పట్టుకొని లోకమందు జ్యోతుల వల్లే కనబడుచున్నారు అని చెప్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరూ వెలుగు సంబంధం లాగుంటారు జీవ వాక్యాన్ని పట్టుకునే జ్యోతులు వెలుగు దేవుని వాక్యమే వెలుగు కాబట్టి ఈ చీకటి కాలంలో వెలుగు సంబంధాలు కనిపిస్తూ ఉంటారు ఈ లోకమంతా చీకటి ఉంది కటిక చీకటి మనుషులు కమ్మొచ్చుందని వ్యవసాయ గ్రంథం ఆరోగ్య అధ్యాయంలో మనం చూస్తాం కాబట్టి దేవుడు చెప్తున్నా అక్కడ లెమ్ము తేజరిలము యహోవ మహిమ నీ మీద ఉదయిస్తుంది నువ్వు వెళ్ళు నీ వెలుగును ప్రకశించు చూడు చుట్టు చూడుము వీరందరూ నీ దగ్గరికి వస్తున్నారు అంటున్నారు అక్కడ వాళ్ళందరూ నీ అద్దెకు వస్తున్నారు కాబట్టి కటిక చీకటి జనంలో అమ్ముచ్చున్నది నువ్వు లేచి తేజరిలం దేవుడు సమస్తమైన కార్యాలు చేయమంటే అవన్నీ సేవ పక్కన పెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏదేదో జరగబోతుంది ఏమో చెప్పి మీటింగ్లు పెట్టుకొని ఏదేదో చేసుకొని దేవుని వాకిని పూర్తిగా పక్కన పెట్టేసి అవి ధ్యానించకుండా వాళ్ళ సొంత తలంపులతో సొంత జ్ఞానంతో పోతారు అందుకు శ్రమల పాలవుతున్నారు అన్నట్టు చూడండి కాబట్టి ఒక గుంపు మటుకి కూడా ఆయన సంధిలో గడుపుతూ అవన్నీ తెలుసుకొని ఆ చెదిరిపోయిన గుంపుల్ని ఆ తప్పిపోయిన గుంపులు అన్నిటిని జమ చేసేదానికి ఒక గుంపును దేవుడు ఏర్పరచుకొని అందరూ గుంపుబడి అందరూ తల ఉంచుకొని ఎట్లైనా పోతే పోయి గుంటలో పడే మరి వాళ్ళని రక్షించాలా అందుకు ఒక శేషన్న దేవుడి ఎత్తుపట్టుకుంటారు అందులో నువ్వు నేను చూడండి అందుకు వెలుగు సంబంధం మనం పెట్టిన లోకంలో కాబట్టి అందుకు నీ నీ నీ వెలుగు ఎప్పుడు కూడా ఆరిపోవటానికి వీలేదన్నట్టు చూడండి ఎప్పుడైతే వెలుగుతుందో అప్పుడు చీకటి అంతా ఉంటది ఎప్పుడైతే చీకటి ఆ వస్తుందంటే వెలుగు ఆరిపోయినప్పుడే నీలో మనలో ఎప్పుడైతే దేవుని అగ్ని ఉంటది దేవుని ఆత్మ ఉంటుందో అది వెలుగు అది వెలుగుతున్నప్పుడు చీకటి ఆస్కారం లేదు అక్కడ అది ఎప్పుడైతే మెల్లమెల్లగా ఆరిపోతుండదో మెల్లమెల్లగా చీకటి కూడా వస్తూ ఉంటుంది అది పూర్తిగా ఆరిపినప్పుడు పూర్తిగా చీకటమయమైపోతుంది ఇక్కడ సాయంత్రం శక్తుల కూర్చుంటే అన్నట్టు ఈ రోజు జరుగుతుంది అదే కాబట్టి అందుకు మనం జీవవాక్యం పడుకున్న జ్యోతుల వల్లే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోయి దేవుని వాక్యం ప్రకటించాలి అది శక్తికి ప్రయాణం అని ప్రభు చెప్పిండు ఆ ప్రయాణం కొరకు నువ్వు సిద్ధపడే నువ్వు ముందుకెళ్తే దేవుని వాడుకుంటాడు నా ఎందు విశ్వాసం నుంచి వాడు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును లేక బ్రతుకునే వాక్యం చెప్తుంది కాబట్టి ఆ విశ్వాసము ఆ విశ్వాసం ఎట్లొస్తుంది అంటే దేవుని వాక్యం వస్తా ఉంట కాబట్టి విశ్వాసంగా మనం జీవించి ప్రభు కొరకు ఈ లోకంలో మనం జీవించాల అని ప్రభు మనకి చెప్తా ఉన్నాడు అయితే అట్టి జనుల మధ్య మీరు జీవవాక్యం పట్టుకునే జ్యోతుల వల్లే ఉన్నారని చెప్తున్న అక్కడ అయితే చూడండి అందువలన నేను వెర్దంగా పరిగెత్తలేదని నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినం నాకు అతిశయకరం కలుగును చూడండి అతిశయం కలుగును క్రీస్తు దినాన అని చెప్తుంది అక్కడ వాక్యం కాబట్టి ఒక్క నిమిషం కదా చూడండి అయితే చివరిగా నేను ఒక వాక్యాన్ని ముగిస్తాను కాబట్టి అందుకే ప్రవు పౌలు అంటున్నాడు చూడు మరియు మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించను ఇట్లు వల్లనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి చూడండి కాబట్టి సంతోషించమని చెప్తున్నా కాబట్టి మనం వ్యర్థంగా పరిగెత్తలేదు మన ప్రయాసం ఎప్పుడు కూడా కాదు కాబట్టి సమస్తము ఇచ్చే గొప్ప దేవుడు అయిన కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మీకు కలుగు బహుమానము అది అధికంగా ఉంది దేవుడి ఇస్తాడు కాబట్టి ఆ ప్రయాసంతో మనం ముందుకు పరిగెత్తాలా అనే విషయము ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు చివరిగా వాక్యం చూసి అయితే ఏసు ప్రభు శిలువు మండం గురించి ఆయన గ్యస్తమైన తోటలో ప్రార్థించేటప్పుడు ఒక మాట చూసి మనము వాక్యాన్ని ముగించుకున్నాం దానికి ముందు ఆ మతైసు వార్త ఇరవై అధ్యాయంలో ఇప్పుడు మనం ఏం చేయాలా ఇందాక ఆయన చూపిన ప్రతి దశలో ఆయన దీనత్వం గల ఏడు గుణగణాలు మనం చూసినవన్నీ ఆ గుణగణాల్లో మనం ఏ రీతిగా మనం ఉండాలనే విషయంలో నీ సొంత జీవితంలో సేవా జీవితంలో నువ్వు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు అనే విషయము ప్రభువే మనకు ఆ విషయం మాదిరి మనకు చూపిస్తున్నాడు కాబట్టి నువ్వు ఆయనతో పాటు ఉండాలంటే ను ఏ రీతికి ఉండాలా అనే విషయం ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఏసు ప్రభు సెలవు మన్నం పొందక ముందు ఆయన చెప్తాడు మనుషు కుమారుడు ఆయన కొరడాలతో కొడతారు ఆయన ఆయన హింసిస్తారు మూడు దిన తిరిగి లేస్తారు అని చెప్తా ఉన్నప్పుడు అప్పుడు ఆ టైంలో మత్తయ్య సువార్థ ఇరవై అధ్యాయం ఇరవై వచ్చినంలో అని ముగిస్తుంది వాక్యంతోని అప్పుడు జబదయ్ కుమారుడు మత్తయ్య శువార్త ఇరవై అధ్యాయం ఇరవై వచ్చినంలో అప్పుడు జబదయే కుమారుల తల్లి తన కుమార్ ఇద్దరు కుమారులతో తన కుమారుతో ఆయన అద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేసిందంట ఏందా మనవి అన్నప్పుడు నీకేమి కో నువ్వేమి కోరుచున్నావని ఆయన అడిగను ఏసు ప్రభు తెలీదా ఆమె ఎందుకు వచ్చిందో అందుకు నీ రాజ్యం అందు నా ఇద్దరి కుమారుల్లో నీ కుడి వైపున ఒకడు నీ ఎడం వైపున కూర్చున్న సెలవిమ్మని ఆయనతో చెప్పింది అర్థం చేసుకోండి అక్కడ పైన మంది శిష్యులు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఈ ఇద్దరు అనుకుంటున్నారు ఏమంటున్నంటే ఏసు ప్రభు పక్కన కూర్చొని ఇద్దరు కుమారులు పెట్టుకొని ఎవరికైనా ఆశ ఉంటది కదా ఏసు ప్రభుత్వ పాటు నువ్వు కూర్చోవాలంటే ఆయన సింహాసనం మీద నువ్వు కూర్చోవాలంటే నీకు కొన్ని క్యారెక్టర్స్ అవసరం కొన్ని విధానాలు అవసరం ప్రపంచ పునర్జన్మ మందు ఇసరాల పన్నెండు గోతున్న వారికి తీర్పు తీర్చాలంటే నువ్వు ఎట్లా ఉండాలా ఆయనతో సమానుభావంగా ఉండాలా అంటే ఆయన మరణంలో నువ్వు పాలు వాడు లాగా ఉండాలా ఆయన పునరు ఆయనతో పాటు మరణించిన వాడు ఆయనతో పాటు పాతి పెట్టిన మూడో దినం ఆయనతో పాటు పునరుద్ధానం పొందినవాడు పౌలంటాడు రోమిలక్ష్మ పత్రిక ఆరోగ్యంలో ఆయన సాదృశ్యమైన మరణంలో మనం పాలు పొందినవాడు మెట్టుకు క్రీస్తును ధరించుకున్న వాళ్ళం అని కాబట్టి ఏసు ప్రభుత్వం పాటు మనం ఆయన ఎట్లా సెలవు మనం పొంది విజయం పొందిండో ఈ లోకంలో పత్తి పరిస్థితులు ఆయన సెలువు మీద గొప్ప యుద్ధమే చేసింది ఆయన చేసిన యుద్ధం చిన్న యుద్ధం కాదు సెలువు మీద గొప్ప యుద్ధం చేసింది ఈ లోకపాపం అంతటిని ఒక్కసారి ఆయన జయించగలిడు ఆయన మోయగలిగినాడు అంత శక్తి మనకుందా చూడండి ఆయన చేసి చూపించిండు ఆయన తర్వాత ఇక్కడి నుంచి నువ్వేం చేయాలా నీ బాధ్యత ఏంది ఆయన మరణాన్ని నువ్వు ప్రకటించి అనేకులను ఆ సిరువు దగ్గర నడిపించడం ఆయన సమస్త కార్యం చేసి నీకు ఇచ్చేసిండు ఇప్పుడు నువ్వు ఆయన శిరువు దగ్గర తీసుకొస్తే అధికారం నువ్వు పొందుకొని అనేకులను పాపంలో నుంచి శాపంలో నుంచి అందరూ ఆయన రక్తంలో కడగబడేలాగా దేవునితో నువ్వు సమాధాన పరచాలా అది మనకిచ్చిన పరిచర్య సమాధాన పరచ పరిచర్య ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సమాధాన పడ పరచాల పరచాలంటే నువ్వు కూడా సమాధాన పడాలి కదా అందరితో అందుకే అందరితో మంచిగా ఉండాలి మనం స్నేహభావంతో ఉండాల రిలేషన్స్ పెంచుకోవాలి మనం అందరితో కొత్త కొత్త పరిచయాలు చేసుకోవాలా ఊరికి పోతే చాలా మంది పాస్టల్స్ నేను పరిచయం చేసుకొని వాళ్ళకు వాక్యం చెప్తా ఉంటాం వాళ్ళతో మాట్లాడుతున్న అవకాశం అట్లా కాబట్టి తర్వాత ఆయన ఏం చెప్తున్నంటే ఏసు ప్రాబ్ మాట చెప్తే ఇరవై అందుకు ఏసు నువ్వు ఏం అడుగుతున్నావు అది నీకు తెలియదు ఆమె తెలియదు నేను త్రాగుబాబు గిన్నలేదు మీరు త్రాగలరా అని అడుగ వాళ్ళు చెప్పిండు ఆయన మీరు నా గిన్నెలోని తాగుదులు గాని నా వెడ నా కుడి వైపునను నా వెడం వైపున కూర్చుండటకు నా వశంలో లేదు నా తల్లి చేత ఎవరికి సిద్ధపరచబడినో వానికి అది దొరుకునని చెప్పింది తర్వాత తక్కిన ఈ పది మంది శిష్యులు ఏం చేశాడు ఆ మాట విని ఆ సోదరుల మీద కోపాడరంట మేము ఇంతమంది ఉంటే ఇక్కడ మీరిద్దరే పోతారా ఆయన దగ్గరికి మనుషులకు ఉంటారా లేదా ఒక పది మంది ఒక పెద్ద గ్రూప్ ఉందనుకో ఆ గ్రూప్ ఉంటే ఆ గ్రూప్లో కొంతమంది చాలా మంది ఉంటారు కాబట్టి ఏసుప దగ్గర స్థన్నితంగా పోదండి ఈ ముగ్గురే పోతారు ఏసుప దగ్గరికి అంత పెద్ద గ్రూప్ ఉంటుంది చాలా మంది అక్కడ ఉంటారు శిష్యులు అయితే మీరు బైబిల్ అంతా మీరు చూడండి పైన పైన మీద శిష్యులు ముగ్గురే పోతారు అక్కడికి పేతురు యోహో అని యాకోబోబు వీళ్ళు ముగ్గురు దగ్గర ఎక్కువగా ఉంటారు ఆయన తీసుకునేటప్పుడు కూడా వాళ్ళ ముగ్గురినే తీసిపోతాడు ఏశప్రభు కూడా వాళ్ళ ముగ్గురినే తీసుకెళ్తాడు ఆయన గ్యస్తమైన తోటలో పోయేటప్పుడు కూడా ముగ్గురే ఉన్నారు అక్కడ కొంత శిష్యుడు ఉన్నారు కొంతమంది ఆ ముగ్గురితో చెప్తాడు ఒక గడిలోని మెలుగు ఉన్నారు పేతురు వ్యూహాన్ని ఎప్పుడు ఏ అద్భుతం చేసే వాళ్ళ వాళ్ళ ఆయన వెంట ఉండేవాళ్ళు వాళ్ళ ముగ్గురు అయితే ఇక్కడ కూడా వాళ్ళ అమ్మ వచ్చి చెప్తుంది మా ఇద్దరు కుమారులు తీసుకోవాలంటే ఇంకో ముగ్గురు వాళ్ళు ఎక్కడ అయితే అంటే ముగ్గురు అంటే ఇంకా ఆయన ఇంకొకరి అవసరం లేదన్నట్టు అంటే వీళ్ళిద్దరు కుమారులు అంటే సొంత కుమారులు ఇంకో కథను వేరే ఉండొచ్చేమో కాబట్టి ఆ ముగ్గురుని పక్కన అక్కడ కూడా చూడు ముగ్గురును పక్కన పెట్టలే వాటిలో ఇద్దరిని తీసుకెళ్ళి పక్కన పెట్టేసి ఆమె చెప్తుంది నా ఇద్దరు కుమారులు నీ పక్కన కూర్చోబెట్టుకోమంటే అప్పుడు దేశ ప్రేమ ఒక మాట అంటున్నాడు పైన మంది కోపం వచ్చింది కదా కానీ నేను వాళ్ళని కోపాన్ని సల్లహార్చిండు ఇది మనం నేర్చుకోవాల్సిన విధానం ఇది నేను జాగ్రత్తగా ఎందుకంటే ప్రతి దశలో మనము మన సేవా ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల ఇద్దరు మధ్యలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతావు అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలని విషయం చెప్తున్నా తక్కిన ఆ మిగతా శిష్యులందరూ కూడా కోపం వచ్చింది వాళ్ళకి అప్పుడు ఏసు ప్రభు చూసి గనుక కోపడి గనుక ఏసు తన యుద్ధకు వారిని పిలిచి అన్ని జనులలో అధికారం మీద అధికారులు ప్రభుత్వం చేస్తారని వారిలో గొప్పవాడు వారి మీద అధికారం చేయదురని మీకు తెలుసు కదా అని చెప్పేసి సమాధానం చూడండి వాళ్ళ కోపాన్ని ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేస్తున్నంటే అన్ని జన్మలు చాలా మంది ఉంటారు కదా ఈ లోక దిష్టిలో ఎట్టుండదంటే ఒక పెద్ద రాజు ఉంటే వాడి కింద మంది అధికారులు ఉంటారు అంటే రాజు రాజులాగా ఉంటాడు అధికారి అధికారులు ఉంటాడు అంటే కింద పైలాగా ఉండడు పై కిందలాగా ఉండడు అన్నట్టు అది లోకపు విధానాన్ని మీకు తెలుసు కదా అయితే మీలో అలాగుండకూడదు అన్నాడు ఇక్కడి నుంచే మనం తెలుసుకోవాలి ఇప్పుడు నీకు క్రీస్తు కలిగిన మనసు ఉందా లేదని ఇక్కడ తెలిసిపోతుంది మీలో అలా ఉండకూడదు మీలో అన్నప్పుడు ఎవరు మనలో ఇప్పుడు వాళ్ళు లేరు ఇప్పుడు మనలో అంటే మన గురించి దేవుడు మాట్లాడుతుండే ఇక్కడ మీలో అలా ఉండకూడదు ఎలా ఉండకూడదు అంటే పైన చెప్పింది ఆల్రెడీ ఏంటంటే మీలో ఎవడు గొప్పవాడు ఉండగూరినో వాడు మీకు పరేచారి కూడా ఇది చాలా కష్టం చెప్తున్నా నువ్వు నువ్వు గొప్ప సేవకుడు అనుకో నీకు మర్మాలు తెలుసు అనుకో నువ్వు మర్మాలు తెలుసు నీకు నీకు తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు మంచిదే కానీ అలాంటి వాడు నీ కింద స్థాయిలో ఉన్నవాడిని నీ స్థాయికి నువ్వు తీసుకురాగలవా అది కొద్ది కష్టమే అహం అడ్డొస్తుంటది వీళ్ళు నాకి నేనే నేను చెప్తూ వచ్చిన వాడు నిన్న కాక మొన్న వచ్చింది వీళ్ళు వీళ్ళు మాకు చెప్పేది అంటారా చాలా మంది మేము ఫస్ట్ నుంచి ఉన్నాం వీళ్ళు నిన్నగాక మరణొచ్చిన వాళ్ళు వీళ్ళు మాతో చెప్పేది ఏంటంటారా లేదా ఏ స్పభలు అన్నారు నిన్న ఏంది ఈయన మరే కుమారుడు కాదా ఏసబ కుమారుడు కాదా ఈయన ఏంది ఇతర చెప్తుండేంది అని చెప్పి ఆయన మనిషిలాగా చూసిన దేవులాగా చూసిందా అతనున్న దైవత్వాన్ని చూడలేకపోయినారు ఈ రోజు కూడా క్రైస్తవుల గుడితనం అదే బాహ్యను కదా చూసేది ఆయన వాడి ఆత్మను చూడ ఆత్మలను చూడాలా ఎందుకంటే నీళ్ళు నీకు ఆత్మ లేదు కాబట్టి నువ్వు ఆత్మలను చూడవు ఆత్మలో ఉన్నవాడు ఆత్మను చూడగలడు శరీరంలో ఉన్నవాడు శరీరాన్ని చూస్తాడు ఆత్మ ఎట్టుగా చూస్తాడు అందుకే పౌలు అంటాడు ఏస్తు ప్రభును కూడా మేము శరీరరీతిగా చూడము ఒకవేళ ఆయన దేహ బాహ్యంగా ఉన్నా కానీ మేము శరీర చూడ ఆయన ఆత్మలను చూస్తా ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపు అని మనుషులు గ్రహించగలడు ఆయన శిష్యులకు గ్రహించడానికి ఎవరు గ్రహించాలి ఆయన దేవుడని వాళ్ళు గ్రహించిన ప్రవక్తలు గ్రహించినరా అక్కడున్న యాజకులు గ్రహించినరా ప్రవక్తలు గ్రహించినరు కానీ యాజకులు గ్రహించిన అక్కడ గ్రహించలేదు కానీ నువ్వు చూడాల్సింది వాడి ఆత్మను చూడాలా నువ్వు శరీరంలో ఉంటే శరం చూస్తావు తర్వాత నీకు అర్థమవుతుంది అనవసరంగా వాడిని తిట్టినని అనుకుంటూ చూడండి ఇవి ఇలాంటి గుణగణాలు ఉండొద్దని చెప్తున్నాను ప్రభు అంటే నీకు మనసు లేదన్నట్టు ఆయన మనసు ఒకేలాగుంటుంది నీ మనసు ఈరోజు ఎట్లా ఉంది మీలో అలా ఉండకూడదు మీలో ప్రతివాడు గొప్ప నువ్వెంత గొప్ప వాక్యం తెలిసినా నువ్వు ఆత్మల్లో కొంచెం ఎదిగుండొచ్చు తప్పు లేదు కానీ నువ్వేం చేయాల నీ కింద ఉన్న స్థాయిలో ఉన్న నీ స్థాయికి తీసుకురావాలంటే కష్టమే అంటే నీ లెవెల్కి దిగిపోవాలా మరి ఆయన దిగింది కదా ఆ ఏడు గుణగణాలు ఏసు ప్రభు చివరికి ఏమండు తను తను తగ్గించుకున్నాడు అన్ని కిందకి వచ్చేవరికి టోటల్ కిందకి వెళ్ళిపోయి కింద ఉన్న స్థితిలో నిన్ను దేవుడు పైకి లేపి ఆయన కింది స్థితిలో ఉండి నిన్ను పైకి లేపిండు కిందన్న నిన్ను అతను తన శిరస్సలాగా మార్చుకున్నాడు ఆయన శిరస్సులాగా ఆయనలాగా నేను మార్చుకున్నాడు అంత స్థానం ఆయన ఇచ్చిండు ఆయన పక్కనకు వచ్చిన స్థానం దేవుడు ఇచ్చిండు అలాంటి స్థానము ఎవరన్నా ఇవ్వగలరా ఏ ఏ గ్రంథాల కూడా లేదు అట్లా కానీ ఏ స్ప్రభు కాబట్టి నీ నా సేవా జీవితంలో కూడా నీ కింద ఉన్న వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు వాళ్ళని ఏం నీ స్థితికి నువ్వు తీసుకొని రావాలంటే అది కొద్ది కష్టంగానే ఉంటుంది అది కానీ నువ్వు చెయ్యాలని చెప్తున్నా అక్కడ అప్పుడే నీ క్రీస్తుగలైన మనసు ఉన్నట్టు ఏది నువ్వు తక్కువైనా కానీ నువ్వు లేదు ఎవరైనా సరే చెప్పే నేనైనా వినే మీరైనా సరే అందుకు ఆయన మనసు మనకు అవసరం అన్నట్టు మీలో అలా ఉండకూడదు మీలో ఎవడ గొప్పవాడు వాడు మీకు పరిచయం ఉండాల అంటే పరిచారం చేయాల పరిచయ చేయాల నువ్వు తగ్గించుకొని నువ్వు వాళ్ళకి పరిచయం చేయాలి కింద వాడు పరిచయ చేసి వాడిని ప్రోత్సహించడం వాడిని బలపరచడం అవన్నీ చేస్తూ ఉంటాం చేయాలన్నట్టు తర్వాత మీలో ఎవడు ప్రముఖుడై ఉండగొరినో వాడు మీకు దాసులై ఉండాలంట ఇది మరి చాలా కష్టం ఇది అది ఉపచారం చేసేది ఒక ఎక్తైతే ఇక్కడ దాసుడుగా ఉండమంట అంటే దాసుడు అంటే ఏందో యజమానుడు కింద ఉండేవాడు దాసుడు అన్నట్టు అంటే చూడండి నువ్వు దాసుడిగా ఉండి నువ్వు యజమానుడివి కానీ దాసుడుని నువ్వు యజమానుడు చేసి యజమాని నువ్వు దాసుడుగా ఉండాలి ఇది కష్టం అన్నట్టు ఏ స్ప్రభు చేసినా ఇది లోకంలో అనే దాసుని స్వరూపం ధరించుకుంటూ రిక్తంగా చేసుకుంటూ మనకు పరిచర్ చేసిండు చేసుకోవడానికి రాలేనా పరిచర్ చేయడానికి వచ్చిండు ఆయన మనసుని కలిగి ఉంటే నువ్వు కూడా ఈ రీతి ఈలో కంట చేయాలా మనుషులకి వాడు ఎంత క్రూరుడైనా ఎంత కఠినతడైనా సరే నువ్వు మార్చగలవు నీ దేవుని వాక్యమే వాడిని బండలాంటి హృదయాన్ని కూడా బద్దలు అంత పవర్ దేవునికి ఇచ్చిండు కాబట్టి నీకు ఓపికొండాలా శిలాన్ని శిల్పము రాయి శిల్పంగా మారాలంటే అంత ఈజీగా అయిపోతుందా దాన్ని చెక్కాలా దాన్ని చెక్కి రూపం వచ్చినా చెక్కాలా ఆ బండను చెక్కాల కష్టం శిల్పికి చాలా కష్టం శిల్పాన్ని చెక్కాలంటే ను ఆ రీతిగా నువ్వు చెక్కాల ప్రతి ఒక్కరిని దేవుని స్వరూపం వచ్చేంత వరకు వాళ్ళు ను వాక్యంలో నువ్వు శిల్పిలాగా ఉండి పరమశిల్పి అయినా ఆ శిల్పకారులాగా నువ్వు ఉండి అనేక జీవితాల్లో ఒక రూపాన్ని తీసుకొనిచ్చి తండ్రికి అప్పచెప్పాల కాబట్టి అలాంటి శిల్పకారుడిగా నువ్వు ఉండాలా ఎందుకంటే ఇవన్నీ బండలు రాళ్ళు గుట్టలు మనుషులు ఆ రీతికున్నారు కానీ వాళ్ళందరినీ నువ్వు మార్చాలంటే నీకు ఎంత ఓపికండాలా అందరినీ ఏసు భరించిన సరైన విధానం లేదు ఒకరో ఒకరిగా పన్నెండు మంది పన్నెండు ఉన్నారు కానీ అన్ని అందరి బ్యాలెన్స్ చేసింది నేను చెప్పే పాయింట్ అది అన్నట్టు ఐకత కలిగి ఇదే ఐక్యత మనలో ఉంటే ఈ లోకాన్నే మనం కదిలించగలం ఆ ముగ్గురు నలుగురు వ్యక్తులే బబులోని దేశాన్ని గడగడలాని చేసిండ్రు దేవుని నామంతా గనపరచబడింది మనం ఎంతమంది పైన మంది ఉన్నామా ఎంతమంది ఉన్నామా ఈ లోకలు ఎంతమంది ఉన్నాము వాళ్ళు ఈ లో ఈ దేశాలని గడగడలాడించారు ఎంతమంది క్రయిస్తులు అన్నారు కాబట్టి ఈ రోజు అలాంటి మనసు లేదన్నట్టు ఎవడి స్వార్థం వాడదే ఏదో పాటలు పాడుకొని వర్షం చేసుకుని పోతున్నది కాదు కాబట్టి మీలో ఎవడు ప్రముఖుడైనడు వాడు మీకు దాసుడిగా ఉండాలని చెప్తున్నా అక్కడ తర్వాత ఇప్పుడు చివరికి కంక్లూడ్ చేస్తున్న వాక్యం అలాగే ఎలాగే అంటే అలాగే పైన చెప్పిన వాక్యం ప్రకారంగా ఇందాక చెప్పిన వాక్యం ప్రకారం అలాగే మనుషు కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును ఆయన పరిచయం ఒకటి మాత్రమే చేయలే పరిచయం మాత్రం చేయలే తర్వాత అనేకులకు క్రయధనముగా విమోచన క్రయధనముగా ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణాన్ని ఇష్టకు వచ్చాయని చెప్పాను కాబట్టి నువ్వు పరిచయం చేసి నీ ప్రాణం కూడా ఇవ్వాల అంటే నీ ప్రాణం ఇస్తే ఏం లాభం చెప్పు ఏ స్పో చనిపోయిన కూడా చనిపోతాండి సిలువెక్కడ కాదు అక్కడ నీ ప్రాణాన్ని పెట్టడం వెల పెట్టమంటే నువ్వు వెల నీ ప్రాణాన్ని వెలబెట్టాల ఆయన వెలబెట్టి తన సంఘాన్ని రక్తంతో వెలబెట్టి కొనిండు అయినా తన ప్రాణాన్ని వెలగా పెట్టి మనల్ని అందరూ కొనుక్కోడు అయినా వెలకున్న అది అది దానిస్తే బహు కష్టకరమైన వాక్యమై ఆయన ప్రాణము మన కొరకు వెలగా పెట్టి మనం కాబట్టి నీ ప్రాణాన్ని ఇతరుల కొరకు వెలగా పెడితే ఆ వెలగట్టితే వాళ్ళను కొనుక్కోగలవు దేశ్రో నేర్పించే పాఠం అది అన్నట్టు మనకి నువ్వు ఉపచారం చేస్తే సరిపోదు నీ ప్రాణం కూడా పెట్టాలంటే నీ ప్రాణాన్ని ఇందాక చెప్పారు కదా పౌలు ప్రాణార్పం పోషసిన సేవలో నా ప్రాణాన్ని దార పోషిన అంటాడు కాబట్టి నీ ప్రాణం కూడా సంపూర్ణంగా త్యాగం చేసుకోవాలా క్రయధనముగా నీ ప్రాణాన్ని ఇచ్చటకు ఆయన వచ్చిండు ఇచ్చిండి కూడా ఇచ్చిండు తిరిగి దాన్ని పొందుకున్నాడు ఇక్కడ ఒక సీక్రెట్ మనకు అర్థమవుతుంది ఏంటంటే నువ్వు దే ప్రాణ ఏసుప్రభు నాకు ప్రాణం పెట్టటకు నాకు అధికారం ఉంది తిరిగి దాన్ని పొందుకుంటూ నాకు అధికారం ఉందండి ఏసుప్రభు అదే అధికారం నీకు ఉంది నీ ప్రాణం పెట్టడం అధికారం ఉంది తిరిగి కూడా నీకు నిత్య జీవనం పొందుకునే అధికారంగా నీకు ఉంది నువ్వు చావు అన్నట్టు నువ్వు చనిపోయిన లోకం దృష్టిలో నువ్వు తిరిగి మళ్ళా జీవిస్తావు అంటే నీకు మరణం లేదు లేదు మరణం లేదు నీకు నీ జీవం జీవ నిత్య జీవం అంటే అదే కదా అర్థం కాబట్టి విమోచనగా నీ ప్రాణాన్ని త్యాగం చేసుకోవాలి అంటే వెల ఇచ్చే చూడండి ఎలా ఇవ్వటం అంటే ప్రజలు వెల ఇచ్చుకునేవాడు ఎట్టుండడంటే ప్రజలు ఏదైతే దేనికైతే గురవుతున్నారు ఏ ఏ ఎవరి వశంలో ఉన్నారో వాళ్ళందరినీ వారి పక్షంగా నిలబడటం వాళ్ళందరి పక్షంగా నీ ప్రాణం అడ్డేయటం చూడండి తర్వాత పోగొట్టుకున్న దాన్ని నువ్వు తిరిగి వానికి అప్పగించటం ఎక్కడైతే పోగొట్టుకున్నాడో ఎక్కడైతే వాడు రక్షణ పోగొట్టుకొని వాడు దేవుని పోగొట్టుకొని ఈ లోక దేశ దేమరే తిరుగుతుండడో వాళ్ళ వాడిని నువ్వు తీసుకొని వాడికి నీ ప్రాణాన్ని వెలగబెట్టి నువ్వు తీసుకొని రావటం తిరిగి తీసుకోవటం తర్వాత దాస్యం నుండి విమోచించటం దానికి వెల ఇవ్వాల నీ ప్రాణమే వెల నీ సమయం నీ ధనముని సమస్తం పాత నిబంధన కాలములో ప్రకృతి సంబంధమైన బలి అర్పణలు అర్పించబడ్డాయి కానీ క్రొత్త నిబంధనలో ఏసుప్రవ్యే తన ప్రాణాన్ని వెలగా ఇచ్చి మనల్ని విమోచించిండు ఆయన వెల ఆయన రక్తం కదా ఆయన ప్రాణం నువ్వు కూడా రక్తం గాచాలా అంటే రక్తం కారునంతగా మీరు శ్రమ పొందడు పౌలు అంటే వాళ్ళు రక్తం గాచబడిందా లేదా హింసింపబడ్డరు వాళ్ళు కొరలతో కొట్టబడ్డరు రంపాలతో కోయబడ్డరు గొప్ప సాక్షి సమూహం అని చెప్తారు అక్కడ కాబట్టి ప్రతి దశలో మనము ఏం చేయాలా మన ప్రాణాన్ని మనం వెలగా పెట్టాలా అంటే క్రయధనంగా నువ్వు ఆయన ప్రాణం ఎట్లా పెట్టింది లోకంలో నువ్వు పరిచారం చేయాలా నువ్వు తగ్గింపు జీవితం కలిగి ఉండాలా నువ్వు ఎప్పుడు కూడా గొప్పవాడి కాదు నీకు ఆయన అంటే నువ్వు ఎంత గొప్పవాడి సరే నువ్వు గొప్పవాడైన నువ్వు నీ కింద స్థాయిలో ఉన్నవాడిని నీ స్థానంలో తీసుకొచ్చి నువ్వు వాడి స్థానం నువ్వు అనుభవించాలా ఏసు ప్రభు చేసింది అదే కాబట్టి అది ఆయన మనసు కాబట్టి ఆ రీతిగా మనం ముందుకెళ్లాలా అలాంటి కృప మనం ప్రభు మనకి అనుగ్రహించాలని ఒక చిన్న ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపమైనా ఏసయ్యా నీకు ఎంతో ఈ గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపాడి ఈ వాక్యంధ ప్రభ మీరు మాతో మాట్లాడారు ప్రభ నైనా ఏడు గుణగణాలు ప్రవ్వ మీరు కలిగినారు మీ యొక్క మనసు మేము లేకపోతే ప్రవ్వా ఈ లోకంలో మేము జీవించలేము ప్రవ్వా నైనా మీరు ఈ లోకంలో ప్రవ్వ మీ దేవుని స్వరూపంగా మీరు కలిగి ఉన్న వాళ్ళు కైన కానీ మా కొరకునైనా ఆ మహిమని విడిచిపెట్టి లోకానికి వచ్చినారు ప్రవ్వ సమస్తాన్ని విడిచిపెట్టినారు ఈ లోకానికి వచ్చినారు ప్రవ్వా నైనా ఆ మహిమను విడిచిపెట్టి మీ లోకంలో మంచిలాగా మీరు పుట్టినారు ప్రవ్వా అంతగా ప్రవ్వ మీరు ఈ లోకంలో తగ్గించుకొచ్చినారు దాసుని స్వరూపం ధరించుకున్నారు కాబట్టి ప్రభ యజమాని రూపమైన దేవుని రూపాన్ని మీరు విడిచిపెట్టి ప్రవ దాసులాగా మీరు ధరించుకున్నారు ప్రభా మీరు రిక్తునుగా చేస్తున్నారు మీలో ఏది లేదు ప్రవ్వా సమస్తం అయినా ప్రభ తృణీకరించుకొని ప్రభ రిక్తునిగా చేసుకుని లోకంలోకి వచ్చినారు ప్రభ మనుషుని ఆకారంగా ఉన్నారు ఒక మనిషిలాగా జీవించినారు ప్రభా అంత మహిమని విడిచిపెట్టి అంతగా ప్రభావ మీరు తగ్గించుకున్నారు ప్రభావ సెలవు మనం పొందినంతగా విధేత జపించినారు ఆ శ్రమ ఆ ఉగ్రత పాత్ర మీరు తాగారు ప్రభావ తండ్రి ఒక ఉగ్రతను ప్రవ్వ ఈ లోకం ఉగ్రతను మీరు తాగి ప్రవ్వ వాళ్ళకి విమోచన కలిగించారు మీ మరణం ద్వారా ప్రభ నైనా ఈ లోకంలో ఎంతో మరణంతో బరువా నైనా దేవ మీ ఉగ్రతకు బలి కాబోతున్నారు కాబట్టి లోకమంతా ఉగ్రత పాలవటకు మీరు ఈ లోకంలో సృజించలేదు ప్రభావ వీళ్ళంతా మీ బిడ్డలే కాబట్టి వీళ్ళంతా రక్షణ పొందాలా ప్రభావ కాబట్టి నైనా మనుషులందరి మీరు ప్రాణం పెట్టినారు ప్రభ మీరు ఎట్లా నడుచుకున్నారో ఆ రీతిగా మేము కూడా నడుచుకోవాలా మీ మనసు మేము కూడా కలిగి ఉండాలా ప్రభావ మనుషులను ప్రేమించాలా ఆ రీతికి మేము ఉండాలా ప్రభ విధేత చూపించాలా మేము తగ్గించుకొని జీవించాలా ప్రభావ మీ పాదాల దగ్గర ఉండాలి మేము మా స్థానం అదే ప్రవ్వాకు ఏ సింహాసనాలు ఏది అవసరం లేదు ఈ లోకంలో మీరు ఎట్లా తగ్గించుకున్నారో ప్రవ్వా పరిచయం చేసినారు శిష్యులు పాదాలు గడిగినారు ప్రభ అంటే వాళ్ళకి ఐక్యత నేర్పించినారు ప్రభావ ఎవడు గొప్పవాడు కాదు అంత సమానమే అన్నారు కాబట్టి నాయన మనుషుల్లో ఈ వ్యత్యాసాలు ఉన్నాయి ఈ రోజు సంఘాల్లో ఉన్నాయి సేవకుల్లో ఉన్నాయి ప్రభ కాబట్టి అది ఆ గుణగానం నుంచి వాళ్ళు విడుదల పొంది ప్రతి ఒక్కరు ప్రవ మీ లాగా తగ్గించుకొని జీవించినప్పుడే సాత్వికులు ధన్యులు వారి భూలోకమును స్వతంత్రించుకుందులు అని వాక్యం చెప్తుంది కాబట్టి ఆ రీతిగా తగ్గించుకున్నప్పుడే ఈ లోకంలో మనుషులు మేము స్వతంత్రించుకోగలం మీ చెంత నడిపించగలం కాబట్టి ప్రభ అలాంటి తగ్గింపు ఉంటే కానీ ప్రవ మీ చెంత నడిపించగలం అలాంటి తగ్గింపు జీవితం కలిగి ఒక ఏడు గుణగాణాలు మేము కలిగి మేము జీవించి మీ కొరకు జీవించే పట్టిలాగా తయారు చేయండి మీ నీతి సత్తాన్ని మేము ధైర్యంగా ప్రకటించాలా అలాంటి సేవలు మమ్మల్ని నడిపించమని ప్రదర్శిస్తాను అందరూ ఆశ్రదించి ప్రతి చోట మీ కొరికి మమ్మల్ని అందరినీ సాక్షిని పెట్టుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నా మమ్మల్ని ప్రార్థించటం తండ్రి ఆమెన్ సర్ ఒక ప్రార్థన అంశం అన్న ఫోన్ చేసి చెప్పిండు నితిన్ బ్రదర్ అని యశ్వంత్ వాళ్ళ వాళ్ళ బాబు అంట వాళ్ళ అన్న కొడుకు చెప్పిండు అతనికి అబ్బాయికి యాక్సిడెంట్ అయిందంట కాలు ఇరిగిందని అన్నారు ఇంజర్ చాలా భయంకరంగా ఏడుస్తుందంట ఉస్మాని అడ్మిట్ చేశారంట అందరి చేత ప్రేయర్ చేపి చెప్పి అన్న ఫోన్ చేసింది ఒక ముగ్గురు ఎవరన్నా ప్రార్థన చేద్దాం చేసి మనం ఈ వాక్యాన్ని ముగించుకుందాం ఇది మనం ఈ ఆరాధన ముగించుకుందాం ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ముగ్గురు ప్రార్థించండి పాలు ఫ్యాక్చర్ అయింది ఆ బోన్స్ దేవుడి స్వస్థ ఆ గాయాల దేవుడు ముట్టి స్వస్థ అతను ఎంత భయంకరంగా ఏడుస్తుందంట నొప్పికి తట్టుకోలేక దేవుడు ప్రార్థన చేయండి ఒక ముగ్గురు దేవ జీవం కలిగిన తండ్రిని పొందనాలు ఇదిగో ప్రధాన తండ్రి ఎస్ఐ మీ సన్నిధిలో ప్రభా ఆయన మేము ప్రార్థిస్తున్నాం ప్రభ నితిన్ బ్రదర్ గురించి ప్రభా తండ్రి యొక్క యాక్సిడెంట్ అయింది కాల్ ఇంజురీ అయింది చెప్తున్నారు ప్రభ భయంకరమైన నొప్పితో బాధపడుతున్నారని చెప్తున్నారు ప్రభా ఆయన మీరే ఆ బ్రదర్ ని మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆ బ్రదర్ కి మీ కృప మీ ఆదరణ అనుగ్రహించండి ఆ పెయిన్ నుంచి ఆయన మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా కాళ్ళను ఆయన మంచి కావాలా వైద్యులకు మీ జ్ఞానం పెట్టండి ప్రభ మీరే వైద్యులకు మించిన పరమ వైద్యుడు స్వస్థపరిచే యహోవర్ని అని సెలభించిన దేవుడో ప్రభ ఆ రీతిగానే ఆ నితిన్ బెదర్ పట్ల ప్రభ మీరేనాయన తండ్రి స్వస్థపరిచి ఆ యొక్క నితిన్ బ్రదర్ని మీ వరకు సాక్షిగా నిలబెట్టండి తండ్రి వాళ్ళ తండ్రి గారు ఎవరైతే ఉన్నారో యశంత ప్రకారు ప్రభ నాయన ఆయనను మీరు ఆదరించండి ధైర్యపరచండి బలపరచండి విశ్వాసంలో స్థిరపరచండి ప్రభ ఈ ఉన్న ఈ శ్రమ నుంచి మీరే ఆ కుటుంబాన్ని విడిపించి ఆ కుటుంబానికి మీరే తోడై మీ పర్లోకపు శాంతి సమాధానం నెమ్మది ఆ కుటుంబానికి అనుగ్రహించి హాస్పిటల్లో ఉంటున్న తండ్రి ఆ యొక్క బ్రదర్ కి నాయన మీరే తోడుగా ఉండమని అక్కడ ప్రభ మీరే నాయన సమస్తమా ఆ యొక్క బ్రదర్ పట్ల సమకూర్చి మేలుకై జరిగించమని తండ్రి భయంకరమైన శ్రమ నుంచి ప్రభ ఆ కుటుంబాన్ని మీరు విడిపించమని మరి ముఖ్యంగా ప్రభ నాయన తండ్రి ఆ కాలు బాధపడుతున్న ఆ బ్రదర్ ని మీరే తాకి స్వస్థపరచమని యేసుక్రీస్తు నామంలో తండ్రి మీకు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ స్తోత్రం నైనా పరిశుద్ధి జీవం గల నిన్న నిడు నిరంతరం ఏకరితమైన గొప్ప దేవ నితుని బెదర్ గురించి మేము ప్రాధిష్టమైన ఏసుక్రీస్తు పరిశుద్ధనామున నా దేవా బిడ మీకు పర్లోకపు శాంతి సమాధానం కలుగును గాక అలా లుయ చీకటి శక్తులను ఏసుక్రీస్తును అలా గద్దిస్తున్నాను ఆ విచిపెట్టి వెళ్ళిపోస్తాయితాన్ని నీకు ఆజ్ఞాపిస్తున్నాను ప్రవ్వ ఆ కాలు తాకండి ప్రవ్వ మీ రక్త పరోక్షన్ని దయచేమని ప్రార్థిష్టం ఆ నొప్పిని గద్దిస్తున్నాం ఏసుక్రీస్తున్న ప్రవ్వ ఆ కలు ఇరిగింది ప్రవ్వ ఆ బోన్స్ మీరు తాకండి ప్రవ సంపూర్ణంగా మీరు స్వస్థ పచ్చని రెస్టోరేషన్ దయచేయండి కలవరిశీలోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రవ్వ ఆ బిడకు సంపూర్ణ స్వస్థత మేము ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తున్నాములో చేసిన పతి పాపను క్షమించండి మీ కనికిరం చూపించిన మీ కృప చూపించమని ప్రార్థిష్టం అప్పుడు కంచె మీ దూతల కాబలు అనుగరించిన మీ ట్రీట్మెంట్లో మీరు ఉండండి దేవా సంపూర్ణంగా నార్మల్ దయచేయండి ప్రవ్వ నత ఆ ఎముకలు ఏసు క్రీస్తంలో అతుక్కోవాలా నైనా డాక్టర్లు మీ తలంపు జ్ఞానం పెట్టి సర్జరీస్ మీరే సాయపడమని ఆ ట్రీట్మెంట్ అంతట్లో మీరు అగ్ని కంచి పెట్టి దుష్టు నుంచి మీరు కాపాడి స్వస్థపరిచి మీ కొరకు సాక్షిగా నిలవేతమని ఏసుక్రీస్త పరిశుద్ధ నామం ప్రతిష్టాంతం అండి ఆమెన్ చేయం సరేనా వైషుధ్య ప్రేమల దేవా కృపణ దేవా దేవాయశు ప్రభా నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్థుతుడు స్తోత హళలి రజ పైషుద్ధ పగు సర్వాధికారి నీకే వందనాల తండ్రి దేవాయసు ప్రభ మరి నిన్ బ్రదర్ విషయంలో ప్రార్దర్శనం తండ్రి మరి యాక్సిడెంట్ నుంచి ప్రభా తన ప్రాణాలు మీరు కాపాడేనందుకు నీకు వందనాల తండ్రి దేవాయసు ప్రభా ముఖ్యంగా ప్రభా తన ప్రతి ఒక్క ఆవల్యాల ప్రభ నీ యొక్క రక్త ప్రోక్షణ దయచేది ప్రభా తనకు ఎక్కడైతే ప్రభా బోన్స్ అయితే వెదిగిపోయినాయో ప్రభా ఆ వేసుకున్నామంలో జాయింట్ కావాల్సిందే ప్రభావ మీరు ఆత్మకార్యం చెరిగించండి దేవాయచ ప్రభ తల నుంచి అరికాల వరకు కూడా ప్రభా ప్రతి నెరలో ప్రతి ఒక్క ఏం కలలో ప్రభా నీ యొక్క జీవున్ని కుమరించి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దాయించండి ప్రభా దేవాయప్రభ ఆ బాబు ఎంత వేదన పడుతున్నాడో ప్రభా ఆ యొక్క పెయిన్స్ నుంచి ప్రభా ఆ యొక్క వేదన నుంచి విడుదల దయచేందండి దేవాయచ ప్రభ తన పీడిసిన ప్రతి ఒక్క అనుగ్రహించండి తన చుట్టుని యొక్క దూతని కాపాదం ప్రభా డాక్టర్స్ కి చకటి జ్ఞానం దండి ప్రభా దేవాజప్రభ మీరే కాపడండి ప్రభా దేవ వారి శాంతి సమాధానం కలిగి ఉండాల ప్రభా దేవా కావాల్సిన అవసరాలన్నీ మీరు తీర్చండి ఆ బాబుని ప్రభా సాక్ష్యంగా నిలబెట్టుకున్న ప్రభా నీ నామానికి మామకరంగా జీవించే బడియాగా తయారు చేయమని ప్రార్థిస్తూ ప్రభా మరి తన ప్రతిథి కూడా నీ చేతగా అప్పగిస్తున్న ప్రభావ మరి మీరు ఆత్మకరం జరిగించి నీ నామానికి మాయమ కలిగునుగా కామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పరిశుద్ధ తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభావం సర్వాధికారి ఎంతగానో స్థుతులు స్తోత్రములు ప్రభా ఇంతవరకు మాకు తోడుగున్నందుకై మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభా ఈ సాయంత్రకాల సమయం రాత్రి కాల సమయంలో ప్రభా ప్రాముఖ్యంగా తండ్రినైనా నితిన్ బ్రదను బట్టి మీ పాదాల చేత మొర పెడుతున్నాం తండ్రినైనా ప్రభా యాక్సిడెంట్ అయింది ప్రభా నా తండ్రినైనా తన ప్రాణాన్ని మీరు కాపాడినందుకై మీకు స్తోత్రాలు ప్రభావ తండ్రి తన బాడీలో తండ్రి అనేకమైన అవయవాలు దెబ్బ తింటుండగా ఎముకలు కొన్ని దెబ్బ తింటుండగా ప్రభా మీ పాదాలు చేత మొరపెడుతున్నాను తండ్రి సమస్తము జరిగించగలిగిన దేవుడవ ప్రభా నా తండ్రి నాయన సమస్తము బాగు చేయగలిగిన దేవు దేవుడో ప్రభా నీకు అసాధ్యమైందంటే ఏది లేదు తండ్రి మనుషులకు అసాధ్యం కానీ నీకు సమస్తం సాధ్యం ప్రభావ కాబట్టి తండ్రిని పాదాల చేత మొరపెడుతున్నాం బ్రదర్ నిపకం చేసుకోనండి మీరు పొందిన గాయలునే ఒక స్వస్థ మీ గాయపడిన ముట్టండి తాకండి ఏసు క్రీస్తు తండ్రి ఆ బిడ్డకి సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి తప్ప ప్రతి ఒక్క నా తండ్రి నైనా గాయం నుంచి ప్రభావ సంపూర్ణంగా మీరు విడుదల అనుగ్రహించండి ప్రభావ ప్రతి ఒక్క పెయిన్ నుంచి నాయన మీరే సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి విడుదల అనుగ్రహించండి ప్రభా ప్రతి అవయవం తండి సంపూర్ణంగా ఏసు క్రీస్తు నామంలో రిస్టోరేషన్ అవ్వును కాక తండ్రి మీరు గొప్ప కార్యం జరిగించండి తండ్రి మీ పనులకు శాంతి సమాధానం అనుగ్రహించండి నా ప్రభావ తండ్రి నా లో మీరు తోడుగుండండి డాక్టర్లకు మీ జ్ఞానం అనుగ్రహించండి ఆ సర్జరీలో ప్రభావం మీరే తోడుగుండండి ఘన అనుగ్రహించండి అయినా ప్రభా తను తిరిగి లేచి నా ప్రవాహ నామానికి మహిమకరంగా మీ సాక్షి సహాయపడండి కుటుంబానికి కావాల్సిన ఆదరణ ఇచ్చండి తల్లిదండ్రులను ఆదరించండి ప్రభావ మరి కావాల్సిన ప్రతి అవసరత క్రత మీ మహిమేషన్లు అనుగ్రహించమని విడి తండ్రి నేను నిర్వంటినైనా ప్రాణాపయం లేకుండా సంపూర్ణంగా స్వస్థ పొంది లేచినట్టుగా మీరు సాయం చేయమని మీ కృప కాపుదల అనుగ్రహించమని ప్రభా తండ్రి తన తన కుటుంబం ఏమైనా విధేతలుంటే క్షమించిన ప్రభా మీరే మీ నామానికి మయంకరంగా మీ సాక్షి నిలబెట్టుకోమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా పరిశుద్ధుడ కృపా సత్య సంపూర్ణ సర్వోన్నతుడైన నా తండ్రి ప్రభ మరి ప్రార్థన విజ్ఞాపనలు ఆలోచించే దేవుడు ప్రభ ఈ సమయం నా తండ్రి నితిన్ బ్రదర్ కోసం ప్రార్థిస్తున్నాం నైనా యశ్వంత్ బ్రదర్ యొక్క వాళ్ళ బాబు విషయంలో ప్రభా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నాడు ప్రభానం అండి మరి వేదనలో ఉన్నాడు ప్రభానం అండి బిడ్డను ముట్టండి నాయన గాయంని మానపండి ప్రభా లేదండి అక్కడ డాక్టర్స్ కావాల్సిన జ్ఞానం దయచేయండి ఎసయా ఆ బిడ్డ చుట్టూ మీకు అగ్ని కంచవేయండి ముందుగా అంధకార శక్తులను మంత్ర చికట దుర్మాత సమూహాలని ఏసు శక్తి గల నాంలో ఆ బిడ్డకు ప్రభ సంపూర్ణ స్వస్థ దయచేయండి ఆ ఏముకలు అతకుటకు సహాయం చేయండి ప్రభ నతండి ఆదరణ దయచేయండి ప్రభా కుటుంబానికి ప్రభ నతండి మీరు ప్రతి ఒక్క బిడ్డను అక్కడ నడిపించండి నతండి ప్రార్థన విజ్ఞాపనలో మీరు ఆలకిస్తున్న దేవుడు వర్శుద్ధాత్మ కార్యం బిడ బిడ జరిగించమని నతండి నీకే మహిమగా నతండి ఆ సంపూర్ణ స్వస్థతో ఇంటిని నడిపించమని ప్రార్థిస్తున్నాం అతని హాస్పిటల్ నుంచి త్వరగా ప్రభ డిశ్చార్జ్ అవుతా కూడా మీ కృప దయచేయండి ఏసియా మీక రక్త ప్రోక్షణ చేత నా తండ్రి ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత గాయం మానుపండిన ఆయన కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభా సెఫ్టిక్ కాకుండా ఎలాంటి ప్రభా డేంజర్స్ కూడా నా తండ్రి బిడ్డకు జరగకుండా నా తండ్రి ప్రభ మీరే కావాల్సిన శక్తిని జ్ఞానం బిడ్డలకు దయచేయండి ప్రభ పరిశుద్ధాత్మక కార్యం ఆ బిడ్డల జీవితంలో జరిగించమని ఏసియ శక్తిగల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ పోలు మేము నడుచుకున్న శ్రామడు మా ప్రభావం మా ప్రభా అండి మా ప్రభా దేవాయసింహ ప్రభావ ఆయనకు త్వర నుంచి అరికాల వరకు ముట్టి స్వస్థపరిచాడు మా ప్రభా స్వస్థపరిచే హో నేనని చెప్పారు మా ప్రభావ మీరే స్వస్థపరిచండి మా ప్రభావ ఇంకేనా దీవులు కుమ్మరించండి మా ప్రభు అతను దేవాయసింహ ప్రతి ఒక్క నర నరాల్లో దేవుని రక్త ప్రోక్షణ దయచేయండి మా ప్రభా లే మా ప్రభా దేవా మా ప్రభావ చికిత్స నుంచి క్రీస్తులను గద్దించండి మా మీరే తోడైనాడు మా ప్రభా ప్రతి చుట్టూ మీరే ప్రభా డాక్టర్ల జ్ఞానం దయచేయండి మా ప్రభా ఆపరేషన్ ఏందో ప్రతి ట్రీట్మెంట్ ఏందో మీరే ఉండండి మా దేవాసీ మా ప్రభావ ప్రతి ఒక్క జ్ఞానం ఇచ్చి దేవాలు లేవనెత్తాడు మా మీరే సాయం చేయండి మా ప్రభావ ప్రతి దేవ మీరే సాయం చెడు మీరే తోడైనాడు మా ఫ్యామిలీని దేవా మీరే ఆదుకోండి మా ప్రభావ ప్రతి ఒక్క మీరే సాయం చేయండి మా ప్రభావ ఇది మొదలుకొని నిరంతరం నేను దేవాయస్మరు నీకేమయ గణతా ప్రభావం చెల్లాల మా ప్రభా దేవాస్మ ప్రభా మీరు తప్ప దేవుడు లేరు మా ప్రభా వాళ్ళు దేవాయస్మ ప్రభా ఒక సాయం చేయండి మా మీకు మన దీవులు కుంభరించి మీరే సాయం చేయండి మా ప్రభావ ప్రతి ఒక్క చిక శత్తుని కృష్ణించి ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి మా ప్రభావ రిక్వెస్ట్ ఉన్నాయి మా ప్రభావ ప్రతి మీరే సాయం చేయండి మా మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ కేబీపీఎం గ్రూప్ అండ్ బ్రదర్ సిస్టర్ కుటుంబాలకి నితిన్ నితిన్ బ్రదర్ ఇంకా ఎవరైతే ఆరాధనలో పాల్గొనేదో కుటుంబాలు అందరికీ సదాకాలం తోడైండుని కాక ఆ మెయిన్ ప్రెసిడెడ్ అన్న అందరికీ